అవర్శుద్ధ్ర వేసాయి మీకు స్థుతుల స్తోత్రాలనైనా అబ్రహాం ఇస్సాకు యాకోబ్ల గొప్ప దేవ మీకు వదనాలు తండ్రి ఈ యొక్క గడిష్ట కాలం అంతా మీరు మాకు తోడని నడిపించి ప్రభావ సురక్షితంగా మమ్మల్ని మీ సన్నిధి చేర్చేందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ బయట ఎంతో ప్రవ్వ ఆ యొక్క అశాంతితో కూడిన లోకం ఉంది ప్రవ్వ కానీ ఈ లోకంలో ఎక్కడ కూడా శాంతి లేదని మీరు అన్నారు నేను సమాధానాన్ని తీసుకొని తీసుకురాని రాలేదు అంటున్నారు ప్రభావ అసాధా అసమాధానాన్ని తీసుకొచ్చినట్టున్నారు ప్రభా అవును రాజా మా హృదయాలలో మీరు మాకు సమాధానం ఇచ్చినారు దాన్ని బట్టి మీకు వందలు ప్రవ్వ కాబట్టి ఈ లోకంతో మాకు ఏ పని లేదు మీరు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు మీరు అన్నారు ప్రవ్వ నాకు ఈ లోకంతో ఏ పని లేదు కాబట్టి నైనా మాకు కూడా ఈ లోకంతో ఏ పని లేదు మేము మీ కొరకు జీవించబిదాం తండ్రి చివరి వరకు మీ కొరకే జీవించబిడ మమ్మల్ని తయారు చేసి నడిపించండి వాక్యాలను సత్యాన్ని గ్రహించలాగినా మా యొక్క ఆత్మీయ నేత్రంలని విపమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఆ వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగానే తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి వాక్యాన్ని గ్రహించడమే కాదు అయినా మా జీవితంలో దాన్ని అవలంబించుకోవాలా మరి విశేషంగా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరు దయచేసి మీరే మహిమ పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హలూయ కొన్ని వారాల నుంచి మనం ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయంలోని ప్రవచనాలని ధ్యానిస్తా కనీసం రెండు మూడు వార నెలైతుందా రెండు నెలలు రెండున్నర నెలలు మూడు నెలలు దగ్గర దగ్గర సరే ఇది మట్టపు అనే దేవుని వాక్యంలోని అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ యొక్క అంశం గురించి ఎవరు ఎక్కడ చెప్పడం నేనైతే వినలే ఏ చర్చిలో చెప్పబడడం వినలేదు ఏ రేడియో స్టేషన్లో ఏ టీవీ ప్రోగ్రామ్స్లో కూడా మనం ఇవి వినం ఎందుకంటే దేవుడు ఈ లోకస్తులకు వీటిని మరుగు చేసి తన బిడలకు వీటిని బయలుపరుస్తున్నాడు సరే మనకెందుకు ఇవి చూపిస్తుండూ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా నీకు ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది అందు దేవుడు ఇవన్నీ నీతను మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఇవి అర్థం కావు చెప్పినా కూడా ఎందుకంటే నువ్వు క్రీస్తులో లేకపోతే ఆయన మాటలు ఎట్లా గ్రహించగలవు ఆయన మాటలు గ్రహించాలా ఆయన మాటలు అర్థం చేసుకోవాలంటే క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి అన్నాడు పౌలు మెట్టుకు సహోదరులారా క్రీస్తుని ధరించుకోడి అన్నాడు ఏసుని ఎట్ట ధరించుకుంటాం ఆయన ఏమన్నా వస్త్రమా కాదు కదా ఆయన ఎట్ట ధరించుకుంటాం ఆయన వాక్య రూపకం ఉండు కాబట్టి ఆయనని వాక్య రూపకంగా మనం ఎక్కడ మన హృదయంలో మన హృదయంలో ఆయన వాక్యాన్ని ధరించుకున్నప్పుడు క్రీస్తుని ధరించుకున్నట్లు క్రీస్తు అంటే ఆయన ఒక బొమ్మ కాదు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఫొటోస్ పెడతాం ఆయన చనిపోయినవాడు సజీవుడు ఆయనకి అల్ఫాయో ఒమేగాయు నేనే అంటున్నాడు మొదట ఉన్నవాడను కడపట్టుకుండేవాడను కూడా నేనే అంటున్నాడు మృతురైతిని తిరిగి లేచిన వాడని అటువంటి మాటలు ఎవరు మాట్లాడలేరు కాబట్టి అటువంటి దైవికమైన విషయాలని మనము అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభు సమస్త సృష్టికి మూలకారకుడు సరే ఈ కాలంలో ఏం జరుగుతుందన్న విషయాలన్నీ తన బిడల్కి చెప్పాలన్న తపన ఆయనకి చాలా ఉంది ఆమోస్రంథం మూడవ దేవులు మనం ఎన్నిసార్లు ధ్యానించం ఈ విషయం తన ప్రవక్తలే తన దాసైన ప్రవక్తలకు ప్రభువు తాను సంకల్పించిన వాటిని బయల్పరచకుండా ఏమీ చేయడి లోకంలా ఈ లోకంలో ఏమీ చెరగబోతున్నా ఖచ్చితంగా తన బిడలకు చెప్పాలంట కానీ ఈరోజు ఎందుకు నువ్వు గ్రహించలేని స్థితులున్నావు నువ్వు నిజంగా దేవుని బిడవైతే నీకు ఎందుకు ఇవి సత్యాలు బయల్పరచబడతలేవు కనీసం మనము ఒక ఐదు ఆరు సంవత్సరాల ఈ విషయాలు అర్థం చేసుకోనికి ప్రయత్నిస్తున్నాం ఈ లోకంలోని ఆర్థిక వ్యవస్థ ఏ రీతిగా పతనం దేవుడు మనకు ముందుగానే చూపించింది అందరూ ఈ లోకంలో ఆ పుస్తకాలు ఆ న్యూస్ పేపర్లు చూసి దేవుడు మనకి ఇక్కడ చూపించిండి ఈ యుగ సమాప్తి ఏ రీతిగా ఉంటుందో అవన్నీ మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మటపు గుండు అనే అంశానికి సంబంధించిన విషయాలు ఏంటంటే దేవుడు ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ వాక్యాలతో మన మనతోని నెలల నుంచి మాట్లాడుతున్నాడు ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో మరియు యహోవా తాను మటపు చేత పట్టుకొని గుండు చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిల్చుండి ఇట్లు దర్శరీతిగా నాకు కనబ కనబర్చను ఆమోసు నీకు కనబర్చినది ఏమని నన్ను అడగగా నాకు మటపు గుండు కనబడుచున్నదని నేను అంటిని అప్పుడు యోహోవ సెలవిస్తుంది ఏమనగా నా జిల్లాకు ఇస్రాయిల్ మధ్యన మటపు గుండు నేనికను వారిని దాటిపోను ఇసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇస్రాయల్ల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును నేను ఖడ్గము చేత పట్టుకొని ఎరోబాము ఇంటివారి మీద పడుదును దేవుడు అంటున్నాడు తన సొంత బిడలని ఎందుకు సంహరిస్తూ అంటున్నాడు తన సొంత పిల్లలని ఎందుకు చంపుతా అంటున్నాడు ఎక్కడైతే వీరు నా ప్రజలు అని చెప్పిండో వారినే మీరు నా ప్రజలు కాదంటున్నాడు మరియు ఎక్కడైతే మనము ఆయన ప్రజలం కానని చెప్పిండో అక్కడే మనల్ని ఆయన ప్రజలుగా తయారు చేసుకుంటున్నాడు ఇసల్ ప్రజల కొరకు స్పెషల్గా ఆయన ఏర్పరచుకున్న ఈ యొక్క పిలుపుని ఎందుకు నిషేధేస్తున్నాడు తృఢీకరిస్తున్నాడు ఎందుకు ఆయన మటపు గుండు చేత పట్టుకొని కొలత వేస్తుంది మటపు గుండు అంటే కొలత అది మేస్త్రిల గు మనం ఎన్నిసార్లు ధనించినాం ఒక బ్రదర్ కూడా తీసుకొచ్చి చూపించిన మనకు మటపు గుండు ఎట్లుంటుందో మటపు అంటే పునాది ఆ గనేట్రాళ్ళు ఆ గుండు దారం అంటారు దాన్ని ఇక్కడ తెలంగాణ భాషలో గుండు దారం అంటారు అక్కడ నుంచి ఇక్కడ పెట్టి ఆ గుండు అక్కడ పెడతారు ఆ దారాన్ని ఇక్కడికి వేసి కరెక్ట్ లెవెల్గా ఒక ఇటుక పెట్టి కట్టి ఆ పునాది రాళ్ళన్ని లెవెల్గా పెట్టి పునాది కడతారు ఆ పునాది ఆ లెవెల్గా కట్టినప్పుడు దాని మీద ఆ ఇటుకలు వేసి ఆ మటబ్బు గుండు తాడుతో లెవెలింగ్ చేసుకుంటా ఆ గోడ చక్కగా కట్టబడుతుంది కాబట్టి దేవుడు ఆ చక్కగా కట్టబడ్డ ఆ గోడ మీద నిలబడి ఈ విషయాలు మాట్లాడుతుంది నీకేం కనిపిస్తుంది అమోస్ నాకు మటబ్బు అనిపిస్తుంది ఏమంటున్నాడు నేను ఇసాయిల్ ప్రజల మధ్యలో ఈ మఠభూగుండు దించేస్తున్నాను అంటున్నాడు అంటే తన బిడల మధ్యలా ఎవరైతే ఏష్టవంతంగా స్వీకరించి నువ్వే నా ఎవరైతే తీర్మానించుకొని ఆయన వెంబడిస్తున్నారో వారి మధ్యలో దిస్తున్న అంటున్నాడు ఎందుకంటే నిజమైన ఇస్రాయిల్ ప్రజలు క్రైస్తవులు అని బైబుల్ చెప్తుంది ఇసాయిల్ దేశంలో పుట్టిన వాడు కాదు వాళ్ళు శారీరకంగా ఇస్రాయలు ఆత్మీయంగా ఇస్రాయలు దేవుని బిడలు క్రైస్తవులు అనేసి వాక్యం చెప్తుంది మనం దీన్ని నమ్ముకున్నాం కాబట్టి వారి మధ్యలో ఈ మట్టపు గుండుని ఎందుకేస్తుండే దేవుడు క్రైస్తవులని కొలతేస్తున్నాడు నువ్వు నిజంగా దేవుని బిడగా జీవిస్తున్నావా లేదా అని నేను ఆ తాడేసి కొలిసేసినప్పుడు నువ్వు కరెక్ట్గా చక్కగా లేకపోతే ఏం చేస్తాడు కొన్ని రాళ్ళు మనం చూసి కొన్ని ఇటకలు కొన్ని పడేస్తారు ఎందుకు అవి లెవెల్గా ఫిట్గా మట్టపు గుండేసి తాడేసి కడతూడు అవి లెవెల్కి ఫిట్గా అవి పక్క పడేస్తారు వాటిని రాళ్ళని గనేట్రాళ్ళను కానీ ఇటుకలను కానీ మనము అటువంటి ఇటకల వంటి వాళ్ళము రాళ్ల వంటి వాళ్ళము దేవుని బిడలు కాబట్టి నువ్వు కరెక్ట్ గా చక్కగా కట్టబడాలంటే అతనికి నువ్వు విధేత అయితేనే ఆ రాళ్లు కరెక్ట్గా ఫిట్ అవుతాయి ఆయన చెక్కుతాడు ఆయన ఒక మేస్త్రి లాగా కనిపిస్తుండే మనకు దేవుడు ఒక మేస్త్రి కనిపిస్తుండు లేకపోతే ఆయన మట్టపు గుండు ఎందుకు సరే మేస్త్రి కనిపిస్తుంటే మేస్త్రులకు అందరికీ సంతోషం అవుతుంది అరే దేవుడంతటి వాడే మేస్త్రి అంటే మా దేవుడు ఇప్పుడు ఒక గుంపు పైకి మేస్త్రులందరూ చెప్తారు ఏసుప్రౌ మాడు అనేసి గొర్రెల గొర్రెల కాపర్లు కూడా అంటారు అరే ఈయన గొర్రెల కాపర్లు కాబట్టి గొర్రెల కాపర్లు అసలు కాలందరికీ ఆయన దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా వస్తారు కదా కానీ ఆ యేసు ప్రభు అందరికీ ప్రభు అని వాక్యం చెప్తుంది ఆయన రాజుల వంశంలో పుట్టినవాడు కదా దావిదు గోత్రంలో పుట్టినవాడు దావిదు గోత్రం అంటే రాజులు యూధ రాజు యూధ రాజుల వంశంలో పుట్టినవాడు కానీ రాజుల కాలం వెళ్ళిపోయింది ఆయన పుట్టే సమయానికి యూధ గోత్రానికి రాజరికం లేదు కానీ వంశమైతే అది కానీ ఆయన పుట్టే టైంకి అన్నిలు రాజులుగా ఉన్నారు ఎవరు రోమిలు రాజులుగా పరిపాలిస్తున్నారు రోమిలు రాజులుగా పరిపాలించి హేరోదు అనేవాడికి టెంపరీగా రాజ్యం ఇచ్చారు హేరోద్వరు హేరోదు యేషావు సంతతి వాడు యధోమియుడు కాబట్టి యదోమి రాజు కాలంలో ఏసులో పుట్టడం అనే విషయాలు మనం చూస్తుంటాం సరే ఇవన్నీ చరిత్ర చదివే వాళ్ళకి ఇవి అర్థమైతాయి బైబిల్ చదువుకుంటా పోతే ఇవన్నీ అర్థం కావు సరే ఎందుకు ఈ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన కొలత వేసినప్పుడు దేవుని బిడ్డలు కొలతకి సరిగా లేరు మన జీవితం అంతా అంతే జీవితం అంతా కొలతతో పోల్చబడిందే నిన్ను నువ్వు సరి చేసుకుంటావు నీ జీవితం ఎక్కడ చూసినా కానీ నువ్వు సరిగా పని చేస్తున్నావా లేదా కొలత వేస్తున్నారు అదొక మెజర్మెంట్ అంటాం ఇంగ్లీష్లో కొలత వేసినప్పుడు ఆ కొలతకు నువ్వు కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు నీకు ప్రమోషన్స్ ఇవ్వాలంటే కొలత వేస్తారు నీకు జీతం పెంచాలంటే కొలత వేస్తారు నువ్వు సరిగా పనిచేస్తున్నావా లేదంటే కొలత దేవుని సేవ జీవితంలో కూడా అంతే దేవుడే కొలత వేస్తున్నాడు ఈ లోకంలో మనుషులు వేస్తున్నారు కొలత కానీ దేవుని సేవా ఫలంలో దేవుడే ఆ మఠపు గుండుతో కొలతేస్తున్నాడు గుండుదానంతో కొలత నువ్వు చక్కగా గోడవా కాదా అన్న పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు ఆ మటపు గుండె వేసినప్పుడు మొత్తం రెండు గుంపులుగా విడిపోయినరని ఇక్కడ వాక్యం చూసినాం ఇప్పుడు వాళ్ళు రెండు గుంపులు ఇసాకు సంతతి మరియు యోరబాము ఇంటి రెండు గుంపులు బయటకు సరే ఎరోబాము ఎవరు ఎరోబాము ఎక్కడి నుంచి వచ్చిండు ఈసాకు ఎక్కడి నుంచి వచ్చిండో మీకు తెలుసు ఈసాక్ అంటే అబ్రాహా సంతానమే కదా అంటే శారీరకమైన సంతానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన సంతానము ఆత్మీయమైన సంతానం ఆ సంతానం ఎవరు ఈసాకు కాదు దళితుల రాష్ట్రపతిలో పౌరులు చెప్తాడు అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఎవరంటే క్రీస్తే అంటున్నాడు ఆ సంతానమే క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న మీరే ఆ సంతానం అయి ఉండి వాగ్దాన వారసులు అంటున్నాడు కాబట్టి వాగ్దానాలు ఇక్కడ బైబుల్లో చేయబడ్డ ప్రామిసెస్ అన్ని ఎవరికి వర్తిస్తాయంటే ఇసల దేశంలో పుట్టినకి కాదు ఈ వాక్యం అర్థమైన వాడికే ఈ సత్యం గ్రహించిన వాడికే ఈ వాగ్దానాలన్నీ నా కొరకు ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో అప్పుడేవన్నీ నీ జీతం నెరవేర్తాయి లేకపోతే నీ జీతం నెరవేరవు నేను నేను కాదు బ్రదర్ పరిశుద్ధ జనము ఇసల దేశంలో పుట్టిన వాళ్ళే పరిశుద్ధ జనం అంటే నీ యొక్క జ్యేష్ఠత హక్కును నమ్ముకుట్టినవు ఆయన ఆ యొక్క కలవరిశిల్లు తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను బిడ ని నీకు తండ్రిలాగా ఉంటానాడు నిన్ను తన బిడగా స్వీకరిస్తానంటే నేను పరిశుద్ధిని కాదు నేను పరిశుద్ధ జనం కాదంటే నువ్వు ఆయన కలవరిశిల్ల మరణాన్ని అవమానపరుస్తున్నావు సైతాన్ యొక్క ఆత్మ ఏ ఎట్లా గుర్తిస్తాం అంటే వాడు వచ్చే విధానాలు వాడు ఏ రీతిగా వస్తుండూ అంటే ఎప్పుడు వాడి విధానాలు ఎట్లుంటాయి తెలుసా యశ్వర మరణాన్ని చిన్నచూపు చూసే రకమేవాడు వాడు ఏ కుయుక్తి వేసినా ఆయన మరణాన్ని తప్పి పుట్టడమే ఎవరైతే ఆయన మరణం గురించి తప్పుగా చూపిస్తుంటారో ఖచ్చితంగా వాణిలో దురాత్మ ఉన్నట్టు మనం గ్రహించగలం సరే ఈ లోకాస్తులకు అది అర్థం కాదు ఎందుకంటే ఆయన మరణించలేదనేసి కొంతమంది చెప్తారు ఆయనని డ్రామా చేశారని కొంతమంది చెప్తారు కానీ బైబుల్ మనం బైబిల్ని నమ్ముకున్నాం ఈ ఈ బైబుల్ మనం చూస్తున్నాం ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడ తిరిగి లేచి తిరిగి లేచి నలభై దినములు అనేకులకు అగుపడి అనేకులతో మాట్లాడిండు సంభాషించిండు అనేకులతో కలిసి ఆయన కూర్చొని భోజనం చేసిండు అన్న విషయాలు మనం ధ్యానిస్తాం అది చరిత్ర కాబట్టి ఇవన్నీ గ్రహించని వాడు హేళన చేస్తున్నాడు అంటే వానిలో ఏ ఆత్మ ఉంది ఆయన మరణాన్ని హేళన చేసేవాళ్ళు దుష్టుని సంబంధులు దుష్టుని సంతానం కాబట్టి మనకు వారితో ఏ పని లేదు ఇసాకు సంతానము హేళన సంతానంగా తయారైంది కాబట్టి వారిని కొలతేస్తే వారు ఏ రీతికి కూడా చక్కగా కనిపిస్తున్నారు దేవుని దృష్టిలో యరోబాము ఇంటి మీద తన కత్తిని వేస్తాను యరోబాము దేనికి సంబంధించిందంటే యరోబాము ఎఫ్ ఎఫ్రాయిము సంతతి ఎఫ్రాయిము కొడుకులు వీళ్ళు ఎఫ్రాయిము ఎవరంటే యోసెప్ కొడుకులు యోసెప్ ఎక్కడుండే యోసెప్ ఐగుప్తు దేశంలో బానిసలాగా కొనిపోబడ్డప్పుడు అక్కడ పెరిగినవాడు అక్కడ పొతిపరు ఒక ఐగుప్తు దేశపు మందిరపు యాజకుడు ఉంటాడు అతని కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు యూసెఫ్ ఇవన్నీ ఉన్నాయి బైబుల్లో అప్పుడు యూసెప్కి ఇద్దరు కొడుకులు పుడతారు ఎఫ్రాహిము మనేషే ఎఫ్రాము సంతతే యరోబాము సంతతి కాబట్టి ఎరోబాము సంతతి మీద నా కత్తిని విసురుతున్న అంటున్నాడు దేవుడు నా కత్తిని పంపుతున్న వాళ్ళ మీద నేనే పట్టుకొని ఆ కత్తిని వారింటి మీద పడబోతున్నాను అంటే ఎరోబామ్ము సంతతిని దేవుడు నాశనం చేయబోతున్నాడు ఒక క్రైస్తవ గుంపు ఇసల మధ్యలో నుంచి బయటకు వచ్చింది అది నాశనం కాబోతుంది ఇంకొక క్రైస్తవ గుంపు అదే ఇసాకు గుంపు ఈ గుంపు ఆరాధనలు నాకు అసహ్యం అంటున్నాడు ఎందుకు వారు ఏర్పరచుకున్న ఉన్నత స్థలంలో పాడైపోయినాయి వారి ఆరాధనా స్థలంలో పాడైపోయినాయి వారి చర్చలు దేనికి పనికిరానివి అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుడు ఎందుకంటే వారు చక్కగా లేరు వారు చక్కగా లేరు అన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మరి వారు ఎందుకు చక్కగా లేరు అన్న విషయమే నువ్వు ఆ యొక్క గోడ మీద ఉన్న ఒక కావలివాడివి దాన్ని గ్రహించాల దేవుడు నిన్ను ఒక మంచి గోడలాగా తయారు చేసుకున్నప్పుడు మంచిగా కట్టబడ్డ చక్కగా కట్టబడ్డ గోడ మీద నువ్వు కావలివాణి వాళ్ళే దివారాత్రలో తిరుగుతున్నప్పుడు నీకు ఈ అర్థం కావాలా ఎందుకు వారు చక్కగా ఒక గుంపు మీద ఎందుకు దేవుడు కత్తి విసిరబోతున్నాడు అంటే వాళ్ళు శాశ్వతంగా నరకంగిపోతున్నారు ఎఫ్రాహిము లేక యూరోబాము సంతతి వారు శాశ్వతంగా నరకనికి పోబోతున్నారు అన్న విషయం ఇక్కడ చెప్తున్నాడు ఇంకొక గుంపు వారి ఆరాధన స్థలంలో చెడిపోబోతున్నాయి పాడైపోతున్నాయి ఎందుకు పాడైపోతున్నాయి అక్కడ ఏసుప్రవ్ లేడు వారి ఆరాధన మందిరంలలో దేవుడు లేడు వారు ఆరాధించేది ఏసు ప్రభుని కాదు వేరే ఒక యేసు అన్న విషయం మనం చూస్తున్నాం బైబుల్లో వాళ్ళు ఆరాధించేది వేరే ఒక ఏసుని మోసపుచ్చు ఆత్మలని దేవు వాళ్ళు అక్కడ ఆశ్రయిస్తున్నారు నిజమైన యేసు వారి హృదయంలో లేరు ఎందుకంటే నిజమైన యేసు చెప్పిన వాక్యాలని వాళ్ళు గ్రహించలేరు వాళ్ళు విని పక్కకు పెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ విషయాలని గ్రహించలేని స్థితిలో ఉన్నారు మనం మటుకు దేవుని వాక్యాన్ని ఆశ్రయించినాం యోహన్ రాసిన మొదటి పత్రికలో నీ జీవిత విధానము ఏరెత్తి ఉండలో అనేది మనం చూస్తున్నాం యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనము ఎన్నటికి నాశనం కాము ఎందుకు అంటే యోహన్ రాసిన పత్రికలో యోహను ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో లోకము దాని ఆశయు గతించిపోచున్నవి అందుకే ఈ లోకంలో ఆర్థిక వ్యవస్థ అంత తారుమారవుతుంది లోకము దాని ఆశ గతించిపోతున్నది ఈ లోకము శరీరకంగా ఆలోచించినప్పుడు అయితే శారీరకంగా ఆలోచించాలంటే ఈ లోకాతీతంగా ఆలోచించినప్పుడు ఈ లోకము నాశనంగాబోతుంది దాని ఆశ గతించుకోబోతుంది ఏంది దాని ఆశ దాని పైన ఉంది వాక్యం పదహారవ వర్షంలో లోకంలో ఉన్నదంతయు అనగా ఏంది దాని ఆశ శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు ఈ లోకంలో ఉన్న మూడు ఆశలు ఏంది ఆశలు శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ మూడు ఈ లోకానికి సంబంధించినవి ఈ మూడు గుణగణాలు క్రైస్తవులలో మనకు కనిపిస్తున్నాయి వాడికి లోకాశ సరే మనం కొంచెం సేపడతారు అవన్నీ దీర్ఘంగా చూస్తాము ముందు ఈ మూడు గుణగణాలు ఈ లోకంలో ఉన్నాయి ఈ లోకంలో ఉన్నాయంటే బయట ఉన్నాయి అన్యుల మధ్యలో ఇలాంటి గుణగణాలు ఉంటాయి కానీ అనులలో ఉన్న ఈ గుణగణాలు దేవుడి బిడలలో ఎందుకుంది ఈ లోకంతో స్నేహం దేవంతో వైరం అన్నాడు యశు ప్రభు మళ్ళీ నీకెందుకు ఉండాలా లోకాశ శరీరాశ శరీరాన్ని పోషించుకోవాలా శరీరాన్ని అలంకరించుకోవాలా ఇవన్నీ శరీరానికి సంబంధించాయి శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా ఇవి కూడా ఈ లోక ఆశలకు సాదృశంగా ఉన్నాయి రెండవది మూడవది జీవపు నేనే గొప్ప నాదే గొప్ప మా చర్చే గొప్ప మా పాసలే గొప్ప ఇది జీవపు ఇది ఎక్కడుంది బయట ఉందా లోపల అనిపిస్తున్నా ఇవన్నీ లోపలగా అనిపిస్తున్నాయి ప్రతి చర్చి ప్రయాసపడుతున్నాయి మీరు ఆ టీవీ ఛానల్స్ చూడండి ప్రతి చర్చి ప్రయాసపడుతున్నాయి దేనికోన తెలుసా మాది గ్రేట్ మా వాక్యాలు గ్రేట్ మేం చెప్పేది కరెక్ట్ ఇక్కడికి మీరు ఎత్తబడతారు అదొక అబద్ధం ఇక్కడికి వస్తేనే మీరు రక్షింపబడతారు అంటే వేరే రక్షింపబడరు రెండు వేల నుంచి చెప్పబడ్డ సువార్త వేస్ట్ అయిపోయినట్ట వాళ్ళ దృష్టిలో రెండు వేల నుంచి ఈ పేర్లున్నాయి ఆ చర్చిలకి రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న పేర్లో చర్చిలు ఒకటి లేవు ఈరోజు కొనంతి సంఘం ఉందా ఎఫ్ఎస్సి సంఘం ఉందా ఈరోజు తెసలోనిక సంఘం ఉందా ఏ సంఘం లేవు లవదకి సంఘం ఉందా ఫిలజల్ఫియా సంఘం ఉందా స్మృర్నా ఉందా ఆ చర్చులన్నీ కూలిపోయిన బిల్డింగ్స్ ఇప్పుడు లేవు బిల్డింగ్స్ మళ్ళీ మొదట్లో అంత గంభీరంగా సేవ జీవితంలో ఉన్న ఆ చర్చిలు ఈరోజు ఎందుకు కనిపిస్తలేవు అవి మనుషుల చేత కట్టబడ్డ చర్చిలు మొదట్లో అన్ని మంచిగా ఉంటాయి మొదట అన్ని సత్యాన్ని ప్రేమిస్తూ ఉంటాయి రాంగ రాంగ రాజగురం ప్రతి క్రైస్తవ సంఘము గాడిదే అన్న నయం సరే ఇంక ఇట్లా చెప్తే మనుషులకు నచ్చదు గాడిదన్న నయము కంచర గాడిదే ఇంకా అన్యాయం అది నేను భయంకరంగా తిడుతున్నాం నేను ఎవరిని తిడతలేను గాడిదే కనీసం అది ప్రసవిస్తుంది పిల్లల్ని కంచర గాడిదే అది కూడా ప్రసవించలేదు కదా కంచర గాడితే పిల్లల్ని అనలేదు అది తింటా ఉంటుంది కానీ కనదది కానీ గాడిదే కనీసం పిల్లల్ని గంటది అది అంటే అది దానికి యోగ్యత ఉంది ప్రసవించే యోగ్యత ఉంది కానీ కంచెల గాడిద ప్రసవించే యోగ్యత కూడా లేదు కదా అది ప్రసవించలేదు పిల్లల్ని కనలేదు అది కానీ క్రైస్తవ సంఘము ఎందుకంత భయంకరంగా దిగజారిపోతుంది సరే గాడిద కంటే అద్మానం గాడిదంటేనే వాళ్ళకి కోపం వస్తుంది ఎందుకంటే దాని గుణము అది జిడ్డుది గాడిదే జిడ్డుగుంటుంది అది కదలదు ఒక జగా కూర్చుంటే కదలదు అది కానీ క్రైస్తవ సంఘం అటునే కూర్చుంది ఒక జగాలా అది కదలేటట్టు మాదే గొప్ప బయటికి సున్నం వేసుకుంటారు మేం గొప్ప రంగులు వేసుకుంటారు అలంకరించుకుంటారు ఎవరి కొరకు ఎవరిని ఎవరిని మభ్య పెడుతున్నావు నువ్వు డెకరేట్ చేసుకొని దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా లేక మనుషులను ఆకరించుకోవడం కొరకు తయారు చేసుకుంటున్నావా కాబట్టి క్రైస్తవ సంఘము ఎందుకు అరీతిగా చెడిపోయింది దాని ఉన్నత స్థలంలో దాని ఆరాధన స్థలంలో ఎందుకు చెడిపోతున్నాయి ఇసాకు ఉన్నత ఆరాధన స్థలంలో ఎందుకు పాడైపోయినాయి అక్కడ ఈశ్వరవు లేడు ఆయన ఆత్మ లేదు ఒకప్పుడు ఆత్మ ఇప్పుడు లేదు విడిచిపెట్టింది ఒకప్పుడు ఏదైనా తోటలో దేవుని ఆత్మ ఉండే తర్వాత విడిచిపెట్టేసిండు దాని తర్వాత వాళ్ళనే వెలగొట్టేసిండు అక్కడి నుంచి కాబట్టి ఎవడైతే ఈ తోట ఫలములు ఇవ్వడో వాడిని తప్పకుండా వెలగొడతాడు దేవుడు ఆదామ ఎట్లా వెలగొట్టిండో అదే రీతిగా వెలగొడతాడు అనేసి ఏసు మతశ్వరతలు మనకు చూపించింది ఎన్నిసార్లు దీని ఫలములని ఇవ్వని వారిని సంహరించి దాని ఫలములు ఎవరిస్తారో వారికి దాన్ని అప్పగించును అనే వాక్యం మనం చూసినాం ఎన్నిసార్లు కాబట్టి లోకమును దాని ఆశయో గతించిపోవచ్చున్నాయి త్వరలో పోయిన వారు నేను చూస్తున్నాను యూరోప్ దేశాలు ఏ రీతిగా పతనమవుతున్నాయో డిక్లేర్ చేసి పడేసారు దేశాలు భయంకరమైన స్థితిలో ఉన్నాయనేసి డిక్లేర్ చేసేసింది పేపర్లు వచ్చింది ఫ్రంట్ పేజ్లో కానీ మనం ఎప్పటినుంచో ధ్యానిస్తున్నాం ఇవి ఎప్పటి నుంచో దేవుడు మనకు చూపిస్తున్నాడు ఇవి అవి కంప్లీట్గా ఫెయిల్ అయిపోతున్నాయి పేపర్లో డిక్లేర్ చేశారు రెండు సంవత్సరాల నుంచి అవి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాయి చేయలేవు ఎందుకంటే దేవుడు మనకు చూపిస్తున్నాడు ఇవి లోకాశలకి నేత్రాశలకి శరీరాశలకి జీవపు డంబానికి ఇవన్నీ బానిసైపోయినాయి వాటి నుంచి బయట రాలేవు మా దేశం గొప్ప మేం గొప్ప మా రాజు గొప్ప మా పాసాలు గొప్ప మా సంఘాలు గొప్ప మీరంతా వేస్టు ఇది జీవపు కాబట్టి ఇవన్నీ గతించిపోచున్నాయి ఖచ్చితంగా ఈ లోక ఆశలు గతించిపోతున్నాయి కాబట్టి ఎవరికైతే ఇటువంటి ఆశలుంటాయో వాళ్ళందరు గతించిపోతాయి సరే యూరోప్ దేశం గతించిపోతుందని నశించిపోతుందని అమెరికా దేశం నశించిపోతుందనేసి మనం దుఃఖపడతలేం బాధపడతలేం సంతోషిస్తలేం అక్కడ ఉన్న క్రైస్తవుల జీవిత విధానం ఎట్లుంది అనేది ఎందుకంటే ఇవి క్రైస్తవ సంఘ దేశాలు యూరోప్ అంతా క్రైస్తవ దేశం ప్రపంచం అండ్ అన్ని పదిహేడు దేశాలు క్రైస్తవ దేశాలు అమెరికా క్రైస్తవ దేశం వాళ్ళు క్రైస్తవ దేశాలు చెప్పుకున్న వాళ్ళు ఎందుకు నాశనం అయిపోతున్నారు అనులు ఎందుకు అభివృద్ధి పొందుతున్నారు ఆసియా ఖండంలో అంతా అన్నిలు ఉన్నారు కదా దేవతలను పూజించే వాళ్ళు అన్ని దేవతలను పూజించే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎందుకు అభివృద్ధి పొందుతున్నారు ఒకప్పుడు క్రైస్తవ దేశాలను చెప్పుకున్న ఈ దేశాలు ఎందుకు పతనం వారు పాటించిన ఈ ఆశ గతించిపోతున్నది దాని ఆశయ గతించిపోచున్నాయి కానీ కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును నాకు నచ్చిన వాక్యం ఇది నాకు చాలా నచ్చిన వాక్యం ఇది దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిల్చును ఇందాక అందుకే మనం పాట పాడాం తెలియకుండా చానసాలి పాటలు పాడుతుంటే వాక్యానికి కనెక్ట్ అవుతా ఉంటాయి అది దేవుని ఆత్మ నడిపింపు నువ్వు కదలకుండా ఉంటావు బెదలకుండా ఉంటావు ఎందుకుంటావు ఏ సయ్యా ఉన్నాడనే అనుకుంటున్నావా అదేదో అదొక రాగము అదొక పాట రాసిన రెవరో మనం పాడుతున్నాం కానీ ఇక్కడ వాక్యం ఉంది అయినా దాన్ని దాన్ని దృఢపరుస్తున్నాడు ఏమని దృఢపరుస్తున్నాడు దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును నువ్వు కదలవు మొత్తం ఈ లోకము నాశనమైపోతుంది దాని గ దాని ఆశలన్నీ గతించిపోతున్నాయి కానీ మనం కదలం ఎందుకంటే మనకు అవి లేవు కదా మూడు గుణగణాలు నేను గొప్ప చెప్పాలనేసి నేను ప్రయాసపడుతున్నానా లేదే అవసరం లేదు నాకు అది ఆయన చెప్పాలా బలా నమ్మికమైన మంచిదాసుడా అని ఆయన నాకు బిర్దివ్వాలా కానీ ఈ లోకంలో ఎవడో బిర్దిస్తారనేసి కానీ తాపత్రపడుతుంది మనం ఎందుకు ఇంత ప్రయాసపడి ఇక్కడ కూర్చుంటున్నాం ఊరలో ఎందుకు తిరిగిపోయి అన్ని వాక్యాలు చెప్తున్నాం తృవీకరిస్తారు చాలా మంది చాలా మంది తృవీకరిస్తారు కొన్ని విషయాలు మనం దాన్ని తర్వాత ధ్యానిస్తాం కాబట్టి దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిల్చును ఎందుకు నువ్వు తిన్నగా కట్టబడ్డ గోడవు నీ పునాది ఏ రీతిగా ప్రవక్తలు అప్పస్తలు పునాది మీద నువ్వు గోడ కట్టబడ్డావు ఆ గోడ మీద నువ్వు కావాలి వాడిని నీకేం కాదు ఎంత బాంబేసుకోట్టినా నీకేం కాదు అంటే ఉపమాన రీతిగా అర్థం చేసుకోండి నిజంగా బాంబ గురించి మాట్లాడతానని నేను ఏ ఉపద్రవం వచ్చినా నువ్వు కదిలింపబడవు ఇందాక పాటా పాడింది నీ మీదికి ఎంత పెద్ద తుఫాను వచ్చినా నువ్వు కదిలింపబడవు ఎందుకంటే నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా ఆయన చిత్తాన్ని నెరవేర్స్తే నువ్వు వాక్యం అందుకంటుండు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్లే నా తల్లి నా సహోదరులు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే ఇక్కడ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు నిరంతరము నిలుచును యుగ యుగములకు సదాకాలము మనము ఆయనతో పాటు నిలిచి ఉంటామనేదే కదా అనడం లేదా మతే సువార్త పదహారో అధ్యాయం మతే సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది వర్షం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు మరియు నీవు అంటే పేతురవు ఈ బండ మీద ఏ బండీద ఏ సుప్రభు అనే బండ మీద ఆ బండ పునాదులతోనే కట్టబడింది కదా ప్రవక్త లేచిన పునాది ఏది ఏసుప్రభు బండనే ప్రవక్త లేచింది అదే పునాది అపోస్తలు వేసింది కూడా అదే పునాది వాళ్ళు కొత్తగా పునాది ఏమేయలేదు నువ్వు ఇంకా కొత్తగా పునాది వేసేది లేదు ఆ పునాది మీద నీ జీవితాలు కట్టబడాలా ఆ కట్టబడ్డ ప్రాకారం మీద నువ్వు కావలివాడి వాళ్ళే తిరగాల నీ జీవితాంతం నీ సేవ జీవిత విధానం అంతే కావలివాడివి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ గోడ కిందికి దిగొస్తావో నువ్వు ఎర్రబాము సంతతితోన గలవాలా లేకుంటే ఇసాకు సంతనైనా కలుస్తావు నేను మటుకు దిగను అదే తీర్మానించుకోవాలా ఈ మట్టపు గుండెకి సంబంధించిన విషయాలు దేవుడు నిన్ను అంత స్పెషల్గా ఎన్నుకొని నీకు ఇవన్నీ విషయాలు బయలుపరిచి ప్రవక్తలు అపోసలేసిన పునాది మీద కట్టబడ్డ గోడ మీద నువ్వు కావలివాన్లాగా ఉంటూ దివారాత్రంలో ఆయన కొరకు నిలబడ్డావు ఆ గోడ దిగొస్తావా రాలేము మనం ఉన్నత స్థలంలో మీదకి వెళ్ళిపోయినాక మళ్ళా కింద దిగొస్తావా రాలేవు కింద ఏం జరుగుతుంది నువ్వు పైన దేవుని సన్నిధిలో ఉన్నావు మోసే ఆ సినాయపర్వతం మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు కింద ఏం జరుగుతుంది ఒకసారి పైకి పోయినాడు కిందికి వస్తే ఏమవుతుంది కింద నువ్వు చూసేది ఏంది ఆ ఎరోబాంబు సంతతి వాళ్ళు మరియు ఇసాకు వంశస్థులు ఈ రెండు గుంపులే కింద కనిపిస్తున్నాయి అవి రెండు చెడిపోయినాయి ఎరోబాంబు సంతతి వారి మీద నేను ఖడ్గంని తీసుకొని వస్తున్నట్టున్నాడు ఇసాకు సంతతి ఆరాధనా స్థలంలో పాడైపోయినాయి ఉన్నత స్థలంలో పాడైపోయినాయి వారి ఆరాధనా స్థలంలో పాడైపోయినాయి కాబట్టి వారికి తప్పదు శిక్ష పేతురితో ఇదే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు నీవు ఈ బండ మీద నా సంఘమును కట్టదువు ఏ బండ మీద మాట్లాడుతున్నాడు ప్రవక్తలు అప్పోసల్లు పునాది ఏ బండ మీద వేసేరు వాళ్ళు ఏ బండలతో పునాది వేసారు క్రీస్తే ఆ పునాది అని వాక్యం చేసినాం ఆ పునాది క్రీస్తుకి సాదృశ్యం కాబట్టి యేసు వాక్యం మీద మనము కట్టబడాలి మన జీవితాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అని ఏం చెప్పిండు ఈ లోకంతో స్నేహం దేవుతో వైరం ఈ లోకంలో దేన్ని ఆశించకూడదా ఈ లోకంలో ఏది సంపాదించకూడదు అడలేదా ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకూడ నడలేదా మరి ఇవన్నీ పాటించకపోతే నువ్వు ఆయన ఆయనని పాటి ఆయన ఆయన మీద నువ్వు కట్టబడలే మీద కట్టబడాలా అంటే ఆయన చెప్పబడ్డ వ్యాఖ్యలను ఖచ్చితంగా పాటించాలా పాటించకపోతే నువ్వు ఖచ్చితంగా ఈశాక గుంపులో ఉండాలా లేక ఎర్రబాంబ గుంపులో ఉండాలా ఈశాక గుంపు ఏంటంటే నులివెచ్చని జీవితం సగం సత్యం సగం అబద్ధం ఎరోబాము గుంపు స్వార్థము ధనాపేక్షతో కూడిన గుంపది అది శారీరకమైన గుంపది ఎఫ్రాహిము వంశస్థులు వాళ్ళు ఐగుప్తులు ఆ ఐగుప్తు ఐగుప్తిరాలు వాళ్ళ వాళ్ళమ్మ యరోబాము ఎరోబాము ఎఫ్రాహిము వంశం కదా ఎఫ్రాహిము తల్లి ఐగుప్తిరాయలు ఒక అన్య దేవత యాజకుని కుమార్తె కాబట్టి తల్లి అలవాట్లన్నీ ఎఫ్రాహిము సంతతికి వచ్చినాయి రాలే తండ్రి జీవంగన దేవుని పూజిస్తున్నాడు కానీ తల్లి ఆ పొతిపరి ఇంట్లో ఒక దేవతని పూజిస్తుంది యాచకుడు కాబట్టి ఖచ్చితంగా యాజకుడు చెప్పినట్టే జయలత్ చిన్నప్పటి నుంచి కూతురు అట్లా ఆ కూతురు పిల్లలే ఈ ఎఫ్రాము సంతతి కాబట్టి ఎఫ్రాహీం గుణగణము తన మనమండ్లకి మనమండ్లకి ముని వచ్చింది వాడే యరోబాం యరోబాము మీద తన ఖడ్గాన్ని వేయబోతున్నాడు దేవుడు శాశ్వతంగా ఆ గుంపు నాశనంగా పోతుంది సరే ఎర్రబాంబు గుంపు ఇప్పుడు ఉంది ఎన్నో వేల సంవత్సరాల క్రితం విషయం మనం ఇక్కడ చూస్తున్నాము ఆ గుంపు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది మనకి ఈ వాక్యము సమస్తము నూతనంగా ఇది ఒక ఆత్మీయ చిహ్నానికి సాదృశ్యం ఎర్రబాంబు గుంపు అంటే ఎర్రబాంబు కుటుంబీకుల్లాగా జీవించే వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి శారీరకంగా బానిసలైపోయిన వాళ్ళు లేక ఆ దేవతలని పూజించే మనకి ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాడు క్రైస్తవ సంఘంలో ఈ దేవతలు ఉన్నాయి అని కొన్ని వారు నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం ఏమిటా దేవతలు అనే విషయాలు మనం చూస్తున్నాం ప్రతి క్రైస్తవ సంఘంలో ఈ దేవతలన్నీ మనం చూస్తున్నాం నీకెందుకు చూపిస్తున్నాడు నువ్వు కావలి కాబట్టి లోపల ఉన్నవాడు వీటిని గ్రహించలేడు కానీ నువ్వు ఆ గోడ మీద తిరుగుతూ ఉంటాయి నీకు అన్నీగా కనిపిస్తూ ఉంటాయి ఏచికలతో చెప్పినా గోడ కన్నమేశ్వరుడు లోపల ఏం చేస్తున్నారు ఇసలిపజలు రకరకాల దేవతలను పూజిస్తారని చూపించిందా లేదా కాబట్టి నీకెందుకు చూపిస్తాడు ఇవన్నీ ఈ బండ మీద నా సంగమును కట్టుదువు పాత లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు సైతాను శక్తులు దాని ఎదుట నిలువ నేరవు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నువ్వు క్రైస్తవ సంఘం అయ్యండి లోపల దయ్యాలను తెచ్చిపెట్టుకుంటే ఈ వాక్యం ఎట నేరతుంది ఈ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన రక్తం కొనబడ్డ ఆ క్రైస్తవ సంఘము లోపల దయ్యాలుంటే ఈ వాక్యం ఇట నెరవేరుతుంది ఈ వాక్యం నెరవేరాలంటే సైతానికి గజగజ వణుకుడు పుట్టాలా నీ జీవిత విధానం నీ జీవిత విధానము వాడిని గజగజ వణికించి పుట్టాలా అమ్మో వీళ్ళు వస్తారంటే వాడు గజగజ వణుకాలా వాళ్ళ దేవుని సేవకుల జీవితం ఆ రీతికి ఉంటేనే గానీ ఈ వాక్యం నెరవేరదు నీ ఎదుట వాడు నిలబడలేడు వాడి వాడి రాజ్యం నిలబడలేదు పాత లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని నేను మీతో చెప్పుచున్నాను ఇది ఆజ్ఞ ఆయన నిజమైన సంఘం ఎదుట సైతానుషేత నిలబడలేవంట కానీ ఈ రోజు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కానీ ఇదే విషయం దేశమంతట అక్కడ ఫలాని ఆ కర్ణాటకలో కొంతమంది పాసాలని విపరీతం కొట్టిరు నేను చూసిన కండారా ఫొటోస్ అన్ని వీడియో చూసిన నేను సరే మనము శారీరకంగా ఆలోచించే కాదు ఇది వాళ్ళు అక్కడ మంచి చర్చ మంచి కట్టుకున్న ఊరిచి లోపల ఊరు మంచి చర్చ కట్టుకుని సున్నం వేసుకొని ఈ నగరాలు చేసుకొని పాస్టరు వాళ్ళ పిల్లలు అందరూ అక్కడ సేవ చేస్తున్నారు చర్చి వాళ్ళని అందరినీ కొట్టారు ఇట్లా చర్చిలు విడిచేసి పరిగెత్తుతున్నారు వాళ్ళంతా పోలీసు వాళ్ళు ఏమంటలేరు లాఠీలు తీసుకొని కొడుతున్నారు వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తున్నారు నేను చూసిన వీడియో సరే ఇది ఎందుకు నెరవేరుతుంది ఇక్కడ వాక్యం ఏమంటుంది పాతాల లోకపు ద్వారాలు దాని ఎదుట నిలబడలేవు కానీ ఇక్కడ ఏంది లోపలికి దూరేసింది ఎందుకు దూరేసింది అంటే ఏదో లోపం క్రైస్తవ సేవా జీవిత విధానంలో క్రైస్తవ సేవ జీవిత విధానంలో ఏదో లోపం ఉంది పాత నిబంధన విధానాలు ముగించిపోయినాయి దేవుడు ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడు సమాప్తమైందని చెప్పిండో ఆ పాత నిబంధన విధానాలు బంద్ ఇదిగో సమస్తం కృతమైన కృత ఏ రీతిగా ఉంటాయి ఆత్మీయంగా ప్రతి ఇంటింట క్రైస్తవ సంఘం ఉండాలా కానీ స్పెషల్గా మళ్ళ నువ్వు పాత నిబంధన కాలం నేను ఏదో పెద్ద చర్చి కట్టుకుని దాని మీద పెద్ద సిలువ వేసుకుంటా దానికి ఒక తోరణం అది పాత నిబంధన విధానాలు ఆ రీతిగా చేసుకుని నువ్వు దాని మీద పైన త్వర మీద పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టి లోకము ఈ భయంకరమైన పాపం ఉంది మీరంతా పాపులు దేవుని సన్నిధిగా అంటే వాడికి కోపం వస్తుంది నువ్వే పరిశుద్ధంగా ఉన్నట్టు బయట చెడిపోయినట్టు అనేసి నువ్వు చెప్తే బయట ఉన్న కోపం వస్తుంది ఆ విధానం లేవు బైబుల్లో ఒక్కొక్కడు పోయి సేవ విధానం ఒక్కొక్కడు పోయి సేవ చేసుకున్నట్టు మనం చూస్తాం నువ్వు ఆ చర్చి కట్టుకొని దాని మీద పెట్టుకొని మీరే పరిశుద్ధంగా ఉంటారు లోపల మేమంతా వేస్ట్ అటువంటి కోపాన్ని తీసుకొస్తుంది సేవ జీవిత విధానం కానీ బైబుల్ అపోస్తకరం అంతా చూస్తే నీకు ఎక్కడ చర్చిలు కనిపించవు ఎవరు కట్టడి కనిపించవు ఎవరింటిదైనా వాడు చేసుకున్నారు బ్రదర్ మా ఇంటికి వచ్చి ఇక్కడ చర్చ్ నడిపేనట్టు ఇక్కడ నడిపించారు ఇక్కడ నుంచి అంతేగాని బిల్డింగ్స్ కట్టుకొని మాకు స్థలంగా అలా ప్రార్థన చేసుకొని బ్యాంక్ లోన్స్ హైదరాబాద్లో ఇప్పుడు బ్యాంక్ లోన్స్ అప్లై చేస్తున్నారు చర్చిలు బ్యాంక్ లోన్స్ తెచ్చుకొని పెద్ద పెద్ద చర్చిలు కట్టుకుంటున్నారు మళ్ళీ లోన్ తీరుస్తారు దశంభ భాగం ఇస్తే లోన్ తీరుస్తారు పాత నిబంధన దశమభాగంలో కేవలము ఇస్రాయల్ ప్రజల కొరకు చెప్పబడ్డ ఆజ్ఞ అది ఈశ్వర్ చెప్పిండ దశమ భాగాల గురించి పావులు చెప్పిండు ఎక్కడన్నా బైబుల్లో ఎక్కడలేదు కృత నిబాన కాలంలో నీ హృదయానుసారంగా దేవునికి ఇవ్వమని అంతేగాని లెక్కబెట్టివ్వమని చెప్పలేదు ఎక్కడ నీ హృదయానుసారంగా ఇవ్వనంతే కానీ దశమ భాగం ఎక్కడలేదు కానీ వీళ్ళు జబర్దస్తి దశమభాగాలు గుంజుకుంటున్నారు ఇస్రాయల్ సంబంధించిన ఆ దాన్ని ఏమంటాం అది దైవికమైన ఆజ్ఞ కాదది అది ఏమంటారు దాన్ని ఒక న్యాయ విధానం అది వాళ్ళకే అప్పచెప్పబడ్డ విధానం అది పాత నిబంధన కాలంలోని విధానాలు తీసుకొచ్చి నువ్వు క్రొత్త నిబంధన కాలంలో రుబ్బుతున్నావు అంటే ఆయన శిలో మరణాన్ని మళ్ళీ చేసినావు దుష్టుని ఆత్మ అది యేసు ప్రభు యొక్క శిలో మరణాన్ని ఏ రీతిగా తక్కువ చేయాలా అన్నది వాని విధానం కాబట్టి దానికి అనుగుణంగా ప్రతిదీ దుష్టి పుట్టిందే మనము వీటిని గ్రహించినప్పుడు మనం వాటిని నశించుకోవాలా సేవకి సరే డబ్బులు అవసరం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఒక్కొక్కసారి ఊరికి పోయి సేవ చేస్తున్నామంటే పదివేలు మినిమం అవుతాయి మరి పదివేలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి కాదు డబ్బులతో తులదోగే వంశాలకి కాదు కష్టపడాలా మనమే సంపాదించుకోవాలా మనమే పోయే మనకు ఎవడు ఇవ్వడు ఇటువంటి వాక్యం చెప్తా అంటే ఎవరు రానియాడు కూడా నేను నీకు కోపం వచ్చే వాక్యము నీ హృదయము మండే వాక్యం నేను చెప్తాను బ్రదర్ అంటే అమ్మో వద్దు బ్రదర్ మా చర్చ జరిగిపోతుంది నువ్వు వస్తే నువ్వు రాకుంటేనే మంచిది అంటారు కానీ అట్లా అనుకుంటే మళ్ళీ ఈ కాబట్టి మన జేవులకెళ్ళి వేసుకొని పోయి ఇవ్వాల్సి వస్తుంది చాలా మంది పాస్ వర్స్ వస్తారు వానికి కిరాయిలు ఇవ్వాలా వాడు ఏదో ఊరు నుంచి ఇక్కడికి వస్తాడు వానికి ఏం పైసలు ఉండవు వానికి ట్రావెలింగ్ ఇవ్వాలా వానికి మూడు పుట్టలు అన్నం పెట్టాలా మళ్ళీ పోతప్పుడు ఇంత చేతిచ్చి పంపాలా డే ఇస్తారు వాళ్ళు అక్కడ రెండు వందల మంది ఎంతమంది పైసలు ఆ పైసలన్నీ మనకి బిల్ ఇస్తారు మనం ఆ బయట దేశంలోకి వస్తే మనం వానికి చెప్తాను చూస్తుంటారా మీరు బయట దేశం కెళ్ళి ఇంత ఖర్చు మాకంటే వాడు డబ్బులు ఇచ్చిపోతాడు మనం వాళ్ళకి బయట తీసేసలాగా కనిపిస్తాం పార్సల్లకి ఊళ్ళలో పోతే హైదరాబాద్కి వెళ్ళి వచ్చినారు వీళ్ళు మస్తు పైసలు ఉన్నాయనుకుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అర్థం కాని వీళ్ళకి ఏ చర్చ్ లేదు వీళ్ళకి ఏ సంస్థ లేదు మళ్ళీ వీళ్ళు ఎందుకు చేస్తుండ్రు అది కూడా అనుమానం ఎవరు చేసినా ఊళ్ళలో పోయి సేవ ఒక చర్చ్ ఉంటుంది ఒక సంస్థ ఉంటుంది వానికి బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది వానికి ఫారెన్ ఫండ్ ఉంటుంది బయట నుంచి ఇది ఇదొక ఇదొక విధానం కానీ మనకి ఇవన్నీ ఏవి లేవు మళ్ళీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అదొక అనుమానం వాక్యం విన్నాక కొంచెం మార్పు వస్తుంది మళ్ళా అనుమానం పైసలు ఎవరికి వచ్చినప్పటికీ యథావిధి మళ్ళా సరే అర్థం చేసుకోవచ్చు మనం ఈ పాసాలకి ఇంకా వేరే మార్గం లేదు సంపాదన మరి ఏ రీతిగా వాడు బ్రతకాలా కరెక్టే అది కూడా కానీ పాముల వల్లే వివేకులై ఉండండి పౌరం వల్లే నిష్కలంకులయి ఉండమని చెప్పి నేను నువ్వు వివేకంగా ఉండాలా నీ నువ్వు నీ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలనేది నీకు ఉండాలా ఆ జ్ఞానం ఉండాలా ఏం చేసి సంపాదించుకోవాలా పౌరులు లాంటి వాడే నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేదు అంటాడు అంత సేవకుడు మళ్ళీ ఫుల్ టైము దినమంతా సేవ చేసినవాడు ఊర్లూర్లు తిరిగి దేశాలు తిరిగి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ ఆశించలేదు అంటాడు ఎట్లా సేవ చేసినావయ్యా అని వాడు నువ్వు ఇన్ని దేశాలు తిరిగినావు మొత్తం టర్కీ ఇరికీ అంత దేశాలు తిరిగినావు తిరిగి సేవ చేసినావు మళ్ళీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోలేదు ఎట్లా తిరిగినావు ఎన్నో మీటింగ్స్ చేసినావు ఎక్కడెక్కడ పోయి సేవ చేసినావు ఎన్నో దేశాలు ప్రయాణం చేసినావు పడవలలో చాలా కాస్ట్లీ ఆ ప్రయాణం చేయడం అంటే ఇప్పుడంటే బస్సులోకి వెళ్ళిపోతాం కానీ ఆ రోజల్లో పడవలలో ప్రయాణం కొన్ని రోజులు ప్రయాణం చేస్తున్నారు మళ్ళీ ఆయన తప్పన ఉండే అన్ని దేశాలు తిరుగుతూ ప్రయాణం చేస్తాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళి డబ్బులు దేవుడు ఇస్తారు కదా అది మన విశ్వాసం దేవుడు ఎట్లా ఇస్తాడు పాత నిబంధన కాలంలో టక్కునే వచ్చి పడేది కాదు కదా ఏలి ఆ ఒక ఏమేసిండు ఆ నీళ్ళలో గొడ్డలి పడిపోతే చిన్న చిన్న కొమ్మేస్తే గొడ్డలి తేలింది ఇనుము ఇనుము తేలుతుందా అది ఆశ్చర్యమైన కార్యం కదా అది పాత నిబంధన కాలంలో గొడ్డే తేలింది ఇప్పుడు తేలుతాయా పాతవి గతించినాయి అవి శరీరకమైనవి సమస్తం క్రొత్తవైనవి క్రొత్త నిబంధన కాలంలో అద్భుతాలు ఆత్మీయంగా ఉంటాయి స్వస్థత హృదయానికి సంబంధించింది సరే శరీరానికి కూడా స్వస్థపరుస్తాడు రోగం స్వస్థపరుస్తారు తప్పకుండా స్వస్థపరచు యోహం నేనన్నాడు ఆయన పొందిన గాలిచేత మనకు స్వస్థత ఇవన్నీ వ్యాఖ్యలు కానీ అసలైన రోగము క్యాన్సర్ పుండు కాదు నీ హృదయానికి పాపము ఇది లోకాశ శరీరాశ జీవపుడ్డంబం ఇవి భయంకరమైన రోగాలు మళ్ళీ వాటిని కూడా స్వస్థపరచల్లం లేదా అసలైన స్వస్థత ఆత్మకు సంబంధించింది నీ హృదయం సరిగుంటే శర్రం సరిగుంటుంది కాబట్టి కావలి వానికి సంబంధించిన విషయాలు మనము ధ్యానిస్తున్నాం ఒకసారి ఎందుకు క్రైస్తవ సంఘం ఈ రీతిగా చెడిపోయిందనే విషయాన్ని మనము చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవచనం ప్రటన్ గంధం మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం ఆ కాలంలో ఏడు సంఘాలు ఒక సంఘం కూడా ఇప్పుడు కానీ ఆ ఏడు సంఘాలు ఏ రీతిగా జీవించినాయో ఈరోజు క్రైస్తవ సంఘాలు ఆ రీతిగా జీవిస్తున్నాయి సరే ఒకవేళ ఈ వాక్యము ఆ సంఘాల పేరు మనం చూస్తాం కదా ఫిలదెల్ఫియా సార్దిసు లవోదికియా స్ముర్నా ఒకవేళ ఆ చర్చిలో ఆరోజు ఉండి ఈరోజు లేకపోతే ఇది వేస్ట్ అన్నట్టే కదా వాక్యం ఈ రోజు ఈ చర్చలు లేవు కదా బ్రదర్ మళ్ళీ వాక్యం రాజబడి వేస్తే కదా ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్కి సంబంధించింది కదా అంటే ఖచ్చితంగా ఈ ఏడు సంఘాలు ఈరోజు ఉండాలి కదా ఈ ఏడు సంఘాలు సెపరేట్ గా కనిపిస్తలేవు కానీ ఈ ఏడు సంఘాలు ఎట్లా ఉన్నాయో క్రైస్తవ సంఘంలో మనకు అవి ఆ విషయమే మనం ఇక్కడ పద్నాలుగవ వచనంలో చూస్తున్నాం లవోదికియా అంటే చివరి సంఘం లాస్ట్ సంఘం ఇది ఏడవ సంఘం లవోదికి ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము అంటే సేవకుని దూత అంటే సేవకుడు ఆమెన్ అనువాడను నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా ఏష్వ గురించి మాట్లాడుతున్నాడు ఏశ చెప్పే సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీ క్రియలు ఎట్లాయో నాకు బాగా తెలుసు మట్టపు నేను దించేసిన ఆ మట్టపు కొలతతో నేను చూస్తే నీ క్రియలు ఎట్లన్నాయో నాకు బాగా అర్థమైపోయినాయి నీవు చల్లగానను వెచ్చగానో లేవు నీవు చల్లగా నేను వెచ్చగా నెనను లేవు నీవు చల్లగా నెనను వెచ్చగా నెనను ఉండిన మేలు ఎందుకంటే ఆల్రెడీ రెండు గుంపులు అవి చల్లగా ఉండేది గుంపు వెచ్చగా ఉండేది గుంపు ఈ రెండు గుంపులు ఆల్రెడీ డిసైడెడ్ ఏదో ఒక గుంపులను ఉండక తప్పదు కానీ నీవు వెచ్చగనెనను చల్లగనెను ఉండక నులివెచ్చగా ఉన్నావు చల్లగా అంటే సర్పంలోకి సాదృశ్యం వెచ్చగా అంటే వేడి వెచ్చదనం అంటే వేడి వేడి అంటే తేళ్లకు సాదృశ్యం సూర్యుడు అంటే వేడి చల్లదనం అంటే చంద్రుడు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలా చల్లగా ఉండేది చల్లగుంటుంది మెల్లగొచ్చి కాటేసిపోతుంది సర్పం మనకు తెలంగాణ జాడ అది ఎప్పుడొచ్చి గడిచిపోతుందో తెలియదు కాబట్టి సర్పానికి సాదృశ్యంగా ఉండేది చల్లగా ఉండే గుంపు అది మత యాజకుల సాదృశ్యం వాడు చాలా కు దొంగగా కనిపిస్తుంటాడు బయటికి పరిశుద్ధంగా ఉంటాడు కానీ లోపల మొత్తము ఎముకలే పైన చిన్నం కొట్టిన సమాధి లాగా ఉంటారు మీరు అంటాడు ఎవరి గురించి అన్నాడు యాజకుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు సర్ప సంతానం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి వాళ్ళగా ఉంటే లేక వెచ్చగానైనా ఉండు అంటే తెలలాగానే ఉండు అంటే సంఘంలో లీడర్స్ లాగా ఉంటారు వీళ్ళు లేక ఈ లోకంలో లీడర్స్ లాగా ఉంటారు నేను గ్రేట్ కాబట్టి ఈ యాజకులు ఈ లీడర్స్ కలిసి లోకాన్ని దోచుకుంటారు ఇది ఎక్కడ జరుగుతుంది ప్రపంచంలో జరిగే విధానం ఇది పాలిటీషియన్సు మతస్థులు కలిసి దోచుకుంటుంటారు ఈ సరే నీవు వెచ్చగా నేనూ ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను ఇంకా ప్లాన్లా ఉంది ఉద్దేశిస్తున్నా ఉంచాలనుకుంటున్నా కాబట్టి త్వరలో నువ్వు ఉంచాక తప్పదు ఎందుకంటే నేను భరించలేను నా నోట్లా మిమ్మల్ని నా జీవితంలో నాలో నేను పెట్టుకోలేకపోతున్నా దేవుడు నులివేచ్చని జీవితం కాబట్టి నులివేచ్చని జీవితం అంటే ఏంది సగం చలి సగం విడి అంటే సగం సత్యం సగం అబద్ధం ఓ చెప్పాలంటే నీ దగ్గర సగం సత్యం ఉన్న సగం అబద్ధం ఉన్న సత్యం మొత్తం అబద్ధంగా మారుతుంది ఎందుకు ముద్దంతా మంచిగున్నా కొంచెం ముద్ద పులుపు ముద్ద కలిస్తే మంచిగున్న ముద్దంతా పులిసిపోద్ది ఎందుకంటే అది అది పులుపు ప్రాక్తుది కాబట్టి నులివెచ్చని జీవితము సగం సత్యం సగం అబద్ధానికి సాదృష్టం కాబట్టి నిషిద్ధమైన నేది కూడా ప్రవర్లోక రాజ్యంలో ప్రవేశించలేదు నీ దగ్గర ఇంత అబద్ధమున్నా నువ్వు పోలేవు అందుకే లక్ష నలభై నాలుగు మంది గురించి మనం ఎన్నిసార్లు చదివిస్తాం వారి నోట్లో ఏ అవధం లేదు వారి మీద ఏ నిందలేదు నీ మీద ఏ నింద ఉండడానికి వీల్లేదు సరే వాళ్ళు నిందలు వేస్తూ ఉంటారు కానీ దేవుని తెలుసు నీ మీద ఏ నిందలేదు నీ మీద అభాండాలు వేస్తూ ఉంటారు దివారాత్రంలు సైతానుడు మన సహోదరుల మీద దివారాత్రంలో నేరాలు మోపుతున్నాడు అంటాడు బైబుల్లో ప్రణంగూసిన మనం వాక్యం వాడు మన మీద ఎప్పుడు నేరలు మోపుతా ఉంటాడు సరే వాడే వాడు వాడు ఆత్మ గనే కదా వాడటా నేరాలు మోపుతాడు వాని అనుచరులు వెలుగుదూత సంబంధులన్నది బైబుల్లో వాని అనుచరులు మన మీద నేరాలు మోపుతా ఉంటారు కాబట్టి వాక్యం నెరవేరుతుందా లేదా సరే ఈ నులివెచ్చని జీవితంలో ఉన్నవారి గురించి మనం త్వరగా కొన్ని వాక్యాలు ముగి చూసుకుందాం ఒకవేళ సరిపోకుంటే సమయం సరిపోకుంటే వచ్చే వారం చూస్తాం నులివెచ్చని జీవితంలో ఉన్న వాళ్ళు ఎరిత ఉంటారు మొదటిది మొదటి గుణగణం వీళ్ళు లోకంతో స్నేహభావం కలిగి ఈ లోకంతో మంచిగా స్నేహం ఉంటుంది ఎప్పుడు నులివెచ్చని జీవితంలో ఉన్నవాళ్ళు ఎందుకు నీ కుడికి గాని నీ ఎడమకు గాని తిరగదు అన్నాడు నీ కుడికి ఉన్న వాళ్ళు ఒక గుంపు ఎడమకు ఒక గుంపు ఆ రెండు గుంపుల తిరగదన్నాడు అందుకే మనం కీర్తన మొదటి చూస్తాం దుష్టుల ఆలోచన చెప్పడం నడవక పాపల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక మూడు గుంపులు ఈ మూడు గుంపులతో మనము కలిసి ఉండడానికి వీల్లేదు మనము ఒక స్పెషల్ గుంపు లాగా దేవుడు ఒక చిన్న గుంపును ఆయన సేవ నిమిత్తమే ఏర్పరచుకుంటున్నాడు మనము ఆ తగిన గుంపులలో ఉంటే మనం కూడా వాళ్ళతో ముద్రింపబడతాం కాబట్టి మనం వాళ్ళతో ముద్రింపబడకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు వేరు పడాల్సిందే కాబట్టి వీళ్ళు ఈ లోకము ద్వేషించును అనడం లేదా రెండవ గుణగనం ఏం తెలుసా అది ఇష్టం లేదు మిమ్మల్ని ఎప్పుడు ద్వేషిస్తుంది చెప్పండి లోకం మిమ్మల్ని ఎప్పుడు ద్వేషిస్తుంది లోకం వాళ్ళందరితో మంచిగా ఉంటే ద్వేషిస్తుందా వాళ్ళతో సమాధాన పడితే వాళ్ళ ఆచరణలు పాటిస్తే నేను ద్వేషిస్తుందా వాళ్ళ పండగలు నియామకాలు దినాలు అవన్నీ ఆచరిస్తే వాళ్ళని మిమ్మల్ని ద్వేషిస్తుందా వాటికి మీరు భిన్నంగా ఉంటే ద్వేషిస్తుంది అవి మీరు పాటించకపోతే మిమ్మల్ని ద్వేషిస్తుంది వారి ఆచరణలు ఆచరించకూడే అనేది వాక్యం నువ్వు ఆచరిస్తే మీరంటే చాలా ఇష్టం అవి ఆచరించకపోతే ఏ వీళ్ళు ఏంది ఎప్పుడు సెపరేట్గా ఉంటారు వీళ్ళు అలగ్గా ఉంటారు అందరితో కలవరు కోపమా లేదా అది ఒక రకం ఇంకో రకం నువ్వు సత్యం చెప్తే వాడని నేను మెచ్చుకుంటాడా ఈ లోకంలో సత్యం చెప్తే ఎవడు మెచ్చుకోడు ఎందుకంటే ఈ లోకము మొత్తం చెడిపోయిందని ఇందాక వాక్యం చేసినాం ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నది త్వరలో అంత క్లీన్ త్వరలో ఇది ముగించే కాలంలో మనం ఉంటున్నాం ఏ ఏ టైంలో మొత్తం కులాప్సద్ద ఎవరు తెలియదు కానీ మనకు దేవుడు చూపిస్తున్నాడు సూచనలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి దీని ఆశ ముగించబోబోతున్నది నువ్వు దాంతోపాటు ముగించిపోతావా నువ్వు దాంతోపాటు నచ్చించబోతావా ఇసాకో వంశం గురించి మనం జ్ఞానిస్తున్నాం వీరు నులివెచ్చని జీవితంలో ఉంటున్నారు అంటే వీళ్ళు వీళ్ళు వెచ్చగనన్న లేరు చల్లగనన్న లేరు అన్నీ కలిసిపోయినాయి అంటే వాళ్ళు సర్పంలతో తెళ్ళతో సహవాసం కలిగిన వాళ్ళు కాబట్టి వారిని నేను భరించలేకపోతే ఎట్లా వెచ్చగా నా దగ్గరికి రాలేడు ఎట్లా చల్లగా నా దగ్గరికి రాలేడు మీరు సగం సత్యంలో ఉన్న రాసి మిమ్మల్ని పట్టుకుంటున్నా కానీ మీరు సంపూర్ణంగా సత్యం కాకపోతే నేను ఎట్లా మిమ్మల్ని భరించుకోవడం నోట్లో ఉంచేస్తా ఉద్ ఉంచే ఉంచాలని ఉద్దేశిస్తున్నట్టున్నాడు కాబట్టి ఆయన ఉద్దేశము సఫలము ఆ ఏ కాలంలో మనం ఉంటున్నాం ఎందుకంటే వీడు వింటలేడు వీడు స్నేహం లోకంతో స్నేహం దేవునితో వైరం అంటే లోకంతోనే స్నేహం చేస్తున్నాడు అంటే దేవునికి వైరం అనేది అంటే వైరం అంటే శత్రువు ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తాడో ఈ లోకంలో ఉన్న కోరికలని ఆశలని ప్రేమిస్తాడో వాడు దేవునికి శత్రువు వాడు మరి గంభీరంగా నేను ఆడంబరంగా జీవించాలా అనే క్రైస్తవుడు దేవునికి స్నేహితుడా శత్రువా నులివెచ్చిన జీవితం ఇది దేవునితో శత్రుత్వం తెచ్చుకోవడం ఎట్లా వాడు ఈ లోకంతో స్నేహం కలిగి ఉండడం నేను చాలా మందితో నీ విషయం మాట్లాడుతాను సరే ఎందుకు నువ్వు ఈ గురించి ఇవన్నీ చెప్తా ఉంటావు నేను సరే అవన్నీ చెప్తే అంత అర్థం కాదు కాని నువ్వు సరే పండగ చేసుకుంటున్నావు సమర్థించుకుంటున్నావు నీ సొంత తలంపుతో అరే ఆ పండగ రోజు నేను ఎంతమంది నా ఇంటి పిలిపిస్తున్నా వాళ్ళకి నేను ఏశ జన్మ గురించి చెప్తున్నా మంచిగా ఉంది ఆయన మరణం గురించి చెప్పడానికి చెప్పినావా ఒక్క కేసు చూపియండి నాకు ఒక్క కుటుంబం చూపియండి గుడ్ ఫ్రైడే రోజు ఎవడన ఇంటికి పిలిపించుకొని పార్టీ చేసుకొని ఈరోజు యేసురావు నీ పాపంలో కొరకు చనిపోయిండు నీ శాపంలో కొరకు చనిపోయిండు నీ రోగంలో కొరకు చనిపోయిండు నీ చెడు అలవాట్ల కొరకు చనిపోయినాడు నువ్వు స్వీకరిస్తే వాటి నుంచి నీకు విడుదల కల్పిస్తుంది నీకు నిత్య స్థలం దొరుకుతుంది అని ఒకరోజు ఒక కుటుంబము ప్రపంచమంతటా ఎవడని చెప్పగలడా నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకెట తెలుసు ప్రపంచమంతటా ఛాలెంజ్ చేస్తున్నావు ఈ లోకపు ఆశ గురించి నేను చెప్తున్నా ఈ లోకపు ఆశ ఎక్కడైనా ఒకటే అది యునైటెడ్ స్టేట్స్ కానీ యూరప్ కానీ ఇండియా కానీ దాని గుణం ఒకటే నేత్రాశ శరీరాశ జీవబుడ్డంబం ఈ మూడే క్యారెక్టరిస్టిక్స్ ఈ లోకానికి మనకి ఇవి అవసరం లేదంటున్నాడు ఎందుకంటే ఇవి ఈ గుణగణలు ఉన్నవాడు నిలబడలేడు శాశ్వతంగా అదే వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి నువ్వు శాశ్వతంగా ఆయన సైనిలో నిలవాలంటే వీటి నుంచి బయట రావాలి కానీ ఈ నులివెచ్చని జీవితంలో ఉన్న క్రైస్తవ గుంపు ఖచ్చితంగా నిలబడలేదు ఎందుకంటే ఆయన త్వరగా ఊమివేయాలనుకుంటున్నాడు సైతాన్కి అప్పగిస్తుంది దేవుడు చూడండి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఈ ఇశాఖ గుంపు వెంట సైతాన్ ఎట్లా పడుతుండో చూడండి ఇక్కడ సరే వాడు ఎట్లా వాడు ఆత్మ కదా వాని అనుచరులు ఉంటారు ఇక్కడ వాని తేళ్లు సర్పంలు వాని అనుచరులు వెలుగుదూత సంబంధులు వీరు వీరు ఈ క్రైస్తవులు వెంటబడి చంపడం మనం చూస్తాం అందుకే ప్ర ప్రతి సంఘంలో రక్తపాతం మనం చూస్తున్నాం అన్న వీషన్ దేవుడు మనం చూపించాడు ప్రతి క్రైస్తవ సంఘంలో రక్తపాతం జరగబోతుంది ఎందుకు వాళ్ళని ఏర్పరచుకుంటున్నారు దేవుడు అనిలను ఏర్పరచుకుంటున్న దేవుడు ఎందుకంటే అనిలు ఆయనకి సేవకుల్లాగున్నారు ఇప్పుడు ఆ ఫరో ఎట్లా అన్యుడు దేవునికి సేవకుల్లాగా ఈశ్వర్పల్లకి వ్యతిరేకంగా లేచిండు హెరోదు అన్యుడు అయి ఉండి ఎట్లా లేచిండు దేవుని ఆగ్ఞాది నువ్వు ఆయన మాట గైకొని విధేత చూపించకపోతే నీకు బుద్ధి చెప్పాలంటే వాడు అనిల నొప్పి అనిలు లేపుతాడు అన్నిలు కూడా ఆయన ఆయన పిలుపుకి స్పందిస్తున్నారు కానీ నువ్వెందుకు పిలుస్తలేవు నువ్వు దేవుని విడవైనా పిలుపుకి ఎందుకు స్పందించలేకపోతున్నావు ఎందుకు నీకు కూడా ఈ నులివెచ్చిన జీవితపు గుణగాలు ఉన్నాయా మనకు ఉండొద్దు నువ్వు పొద్దున్న లేస్తే ప్రవ్వ ఈ మూడు గుణగణాల నుంచి నాకు విడుదల కల్పించు ప్రవ్వ ఈ మూడు గుణగణాల వారనే క్రైస్తవ సంఘము మోసపోతుంది అని మనం చూస్తున్నాం పన్నెండవ దాయం చూడండి పదిహేను వర్షంలో దుష్టుడు ఏం చేస్తుంది చివరి కాలంలో కావున ఆ అంటే లక్ష నలభై నాలుగు ఒక చిన్న క్రైస్తవ గుంపది కావున ఆ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెల్ల క్రక్కెను కక్కింది ఇవన్నీ సింబాలిక్ అంటారు దీన్ని చిహ్న పరంగా చెప్పబడ్డ వాక్యాలు సైతాను వాడు తన అనుచరులను పంపిస్తున్నాడు ఈమె వెనకల కానీ దేవుడు ఈమెను కాపాడుతాడు ఎందుకో తెలుసా ఇందకు చూసినాం ఆయన చిత్త నెరవేర్చే వాళ్ళు ఎప్పుడు నిన్ను ఎవరు ముట్టలేడు ఈ లోకంలో ఎవరు ముట్టలేడు ఎందుకంటే నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి కాబట్టి ఆయన చిత్త నెరవేర్చాల ఈ స్త్రీ ఆయన చిత్తంలో ఉంది కాబట్టి ఆమెని ఎవడు ముట్టలేడు నువ్వే ఆ స్త్రీ నేనే ఆ స్త్రీ మనము ఆయన చిత్తంలో ఉంటే మనల్ని ఎవరిలో ముట్టలేరు భూమి ఆ స్త్రీకి సహకారీ అయి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు తన నోరు తెరిచి ఆ ఘట తన నోట నుండి క్రకిన ప్రవాహంను ముంగివేసను సర్పములను తెలియని మింగబోతున్న త్వరలో మనం ఇవన్నీ విషయాలు చూస్తాం అందుచేత ఆ ఘట సర్పము ఆగాహం నేను ఈ స్త్రీని కొట్టబోతే ఈ స్త్రీని దేవుడు కాపాడి అనేసి స్త్రీ మీద కోపముంది బాగా అందుకే నీ మీద నా మీద అందరికీ ద్వేషం బాగా అర్థమవుతుందా ఎందుకు మన మీద వ్యతిరేకం వాళ్ళకి ఎందుకు మనమే వాళ్ళకి ఏమైనా అన్యాయం చేస్తున్నామా మనం ఎవరికి అన్యాయం చేయలేదు ఇంతవరకు అయినా కానీ మన గురించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతారు బాగా అర్థం చేసుకోండి ఒక గుంపు గురించి మాట్లాడి చెప్తా నేను ఎన్ని ఊరు తిరిగినానో నాకైతే వ్యతిరేకంగా నిలబడి నీకేం తెలిసిన ఆర్కి వచ్చి నేర్చుకోండి పబ్లిక్లో ఛాలెంజ్ చేసిండే ఒక పాస్టర్ నన్ను మెదక్లా నేను గమ్మున కూర్చున్నాను స్టేజ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఎక్కడమే నాకు ఇష్టం ఉండదు కానీ వాక్యం చెప్పాలని నిలవడానికి తప్పదు పబ్లిక్ చాలా ముసలైనా నీకు చెప్పనిక రాదు వాక్యం నేను చెప్తారా నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడు అంటే జీవపు డబ్బం ఉందా లేదా ఈ లోకపు మర్యాద మనం చూస్తున్నాం పాసాలలో నేను నలభై సంవత్సరాల మెదక్ జిల్లాలో సేవ చేస్తున్నా నీకు తెలియదు వాక్యం నేను చెప్తారా నేను నేర్పిస్తారా అన్నాడు అప్పుడే అర్థమైపోయింది ఈ యుగ ఆత్మ ఏ రీతిగా ఆ పాసాల నలభై సంవత్సరాల నుంచి మన మనం నిలబడితే అది భరించలేకపోతుంది కానీ ఏం చేయలేకపోతుంది ఇందాక చూసిన వాక్యం అదే పాతాల లోకపు ద్వారాలు మన ఎదుట నిలబడలేవు ఎందుకు మనము స్పెషల్గా ఎన్నుకోబడ్డ వాళ్ళం ఎందుకు నీ తీర్మానం అది నువ్వు చేసుకున్న తీర్మానం ఏందది నేను పైన తిరుగుతా కిందికి రాను నేను ఆ ప్రాకరం గోట మీద కావలివాణి వాళ్ళే దేవరాత్రులు దేవుని సేవ చేస్తూ ఉంటాను కిందికి దిగను కింద వాళ్ళు ఉన్నారు బయలుదేవత విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తున్నారు ఆహరాన కాలం వాళ్ళు బయలుదేవత విగ్రహాన్ని పెట్టుకుని పూజించా లేదా ఫస్ట్ టైం ఇప్పుడు ఏం జరిగింది చూడండి అందుచేత ఆ సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గై కొనుచు ఇసాకు సంతానము దేవుని ఆజ్ఞలు గై కొనే కాలం ఎప్పుడు శ్రమల కాలం దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఏసుని గురించి సాక్షమిచ్చు ఉన్న వారైన ఆమె సంతానము మనం చెప్పబడ్డ వాక్యం విని స్పందించే చివరి కాలంలో స్పందిస్తారు శ్రమల పాలైనాకనే ఉడని బుద్ధి తెచ్చుకుంటాడు అంత సుఖంగా ఉన్నప్పుడు ఎవరికి అర్థం కావు కష్టాలు పాలై రోగాలు వచ్చి దెబ్బలు తిని తన్నులు తిని ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు బ్రదర్ నువ్వు చెప్పిన మాట కరెక్ట్ కానీ నేను పట్టించుకోలేదు ఇప్పుడు నేనేం చేయాలని అప్పుడు బుద్ధి తెచ్చుకొని అప్పుడు ఆయన కొరకు సాక్షిమిస్తారు అంతవరకు సాక్ష్యం మీకు బాగా అర్థమైందా నువచ్చిన జీవిత విధానం నులివచ్చిన జీవిత విధానం ఏంది చర్చి లోపల సాక్షిస్తాడు వాడు బయట ఇవ్వాడు నేను ఛాలెంజ్ చేస్తాను నులివచ్చిన జీవితం గుణగణం ఇది మూడవది వాడు లోపల సాక్ష్యమిస్తాడు ఆ ద్వారం వచ్చి దేవుడు నాకు ఇది చేసింది బ్రదర్ దేవుడు నాకు అది చేసిండు బ్రదర్ అని సాక్షిస్తాడు బయట పోయి చెప్పురా దేవుడు నిజమైన దేవుడు నీ పాపంలో కొరకు చనిపోయిన చిన్నవుని పొరుగు చెప్పగలవా అది చెప్పవే క్రిస్మస్ పండగ గంభీరంగా చేసుకుంటావు కానీ ఆయన పుట్టుక గురించి చెప్తున్నావు కానీ ఆయన చావు గురించి ఆయన పునరుద్ధరణం గురించి ఎప్పుడైనా చెప్తున్నావా నులివెచ్చిన జీవిత గుణగణం అది మనం ఎవరికైనా చెప్తాం ధీమాగా ఆయన నా పాపంలో కొరకు చనిపోయిండు నేను నమ్ముతున్నాను ఆయన నా శాపంలో కొరకు నా రోగంలో గురించి నా వ్యసనముల గురించి ఆయన మరణించండు శిల మీద ఆయన మూడోనాడు తిరిగి లేచి నన్ను తన బిడ్డగా స్వీకరించుడు అని నేను ధరగా చెప్తా ఎవరికైనా చెప్తా పాన్ షాప్ కూడా చెప్తా చైదాగుతుంటే చెప్తా ఒకరికనగా మళ్ళీ మనం అట్లా చెప్పగలమా డాంబికంగా చెప్తాను నేను మనము ఈ మూడు గుంపుల ఉండద్దు నువ్వు వెచ్చగా ఉండద్దు నులివెచ్చగా ఉండద్దు చల్లగా ఉండద్దు నువ్వు ఆయన కొరకు తీవ్రమైన ఆసక్తి కలిగిన వాడివి నువ్వు ఆయన కొరకు జీవించేవాడివి నువ్వు ఉప్పొంగవు దేని విషయంలో ఉప్పంగవు ఎందుకు ఆయన శిలో మీద చూపించిన ప్రేమ అటువంటిది దేని బట్టి నువ్వు గర్విస్తావు ఈ లోకంలా అని అంటున్నాడు నువ్వు దీన్ని బట్టి కూడా అత్యశించడానికి వీల్లేదు శిలో మరణాన్ని గురించే మనం అతిశయించాలా నా ప్రభు నా కొరకు చనిపోయిండు అంతకంటే ఇంకా గర్వించేది ఏముంది ఏమనుందా నీలో గొప్పతనం పెంటొప్పం మీద నుంచి నేను లేవనెత్తండు మన అందులో కాబట్టి నులివెచ్చని క్రైస్తవ జీవిత విధానం ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన నులివెచ్చని జీవితం ఎట్లా ఉంటుంది అనే మనం ధ్యానిస్తున్నాం ఖాళీ మూడే గుణాలు మనం చూస్తున్న వీలై నిలివేసిన జీవిత విధానం ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళకి లోక లోకంతో స్నేహం ఎక్కువ వీళ్ళకి సరే చాలా కాలం చాలా సమయం అయిపోతుంది కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ఇంక అంత ధీరంగా ధ్యానించడానికి లేదు వచ్చేవరము తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ విషయాలు మరీ విశేషంగా ధ్యానిస్తాం అంతవరకు నీ పోస్ట్ ఎక్కడ నీ ఉద్యోగం ఎక్కడ ఏ గోడ మీద ఉన్నావో ఆ గోడ మీదనే సేవ చేసుకో లేదు బ్రదర్ నేను నీ గోడ తీసుకొస్తాను నీ గోడ విడల్పుది బ్రదర్ నవ్వి నేను మంచిగా పరిగెత్తవచ్చంటే కాదు నా గోడ నాదే నా ఊరు నాదే నా సేవ నాదే నీది నీదే పౌలు నువ్వు అటెల్పో బర్నబ ఇటెల్పో శిలలు అటెల్పోండి ఆంధ్రయా అటెల్పో ఇద్దరు కలిసిపోవడానికి వీల్లేదు ఎందుకు బ్రదర్ అందరం ఒకటే పని చేసుకొచ్చా ధైర్యం ఉంటది కదా కాదు దేవుని విధానం మీరంతా బలపడిపోయినాక ఇంకా ఒకటే జగంలో కూర్చొని సేవ చేస్తా అంటే క్రైస్తవుల లుక్ నిలివెచ్చిన గుణగణం మేమందరం ఒకటే చర్చిలో ఉంటాం బ్రదర్ బిల్డింగ్ కట్టుకుంటాము ఇంకా గంభీరంగా అరుస్తాము హలలియ్య పాటలు భాషలో వర్షిప్ చేస్తాం నిలివెచ్చిన జీవిత గుణమాది నువ్వు బయట ఎవ్వరికీ దేవుని సాక్ష్యం ఇవ్వలేవు ఆయన నీ పాపముల కొరకు చనిపోయిననే ధైర్యంగా నువ్వు ఎవరు చెప్పలేవు ఆ శిష్యులు చెప్పకుంటే ఈరోజు ప్రపంచమంతట దేవుని గురించి తెలిసాడు దా ఎత్తి పరిస్థితి తెలియకపోయాడు ఎందుకు వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకొని పెళ్లి చేసుకునేటోడు పెళ్లి కూడా మానుకూరి సేవ చేసిండు పౌలు ఎందుకు ఆ త్యాగం చేసిండు ఆయన చేసినంత సేవ ఏశ్వ తర్వాత ఈ లోకంలో ఎవ్వరు చేయలేదు మళ్ళీ అటువంటి తపన తీవ్రత మనకు ఉండాలా లేదా నులివెచ్చని అంటే ఏంది లోపల సాక్ష్యం ధైర్యంగా కానీ నీకు నిజంగా ధైర్యం అంటే బయటకి సాక్ష్యం వాడి ఎప్పుడు కూడా వాడి పక్కింటోనికి ఏశ గురించి చెప్పాడు వాడు ఎప్పుడు ఎందుకని తెలుసా పక్కింటో ఆల్రెడీ కొట్లాడిండు కదా ఎట్లా చెప్తాడు పక్కింటోని క్రిస్మస్ పంటకి పిలుస్తాడా పిలవడు చుట్ దోస్ దోస్తలను పిలుచుకుంటారు చుట్టాలను పిలుచుకుంటారు ఉద్యోగ స్థలంలో పనిచేస్తున్న పిలుచుకుంటారు కేకులు కోసుకుంటారు కానీ ఎవరు కూడా పగింట్ పిలువడు ఎప్పుడైనా పిలిచినరా నువ్వు నీ సహోదరుతో సమాధాన నీ పొరుగు వాళ్ళతో సమాధాన ఎట్లా సమాధాన పడతావు అందుకే అన్నాడు జీవితం ఏం తెలుసా ఫస్ట్ పోయి నీ సహోదరుతో సమాధాన పడు దాని తలతో వచ్చి బలి అర్పించు క్రైస్తవ జీవిత విధానం ఎట్టుంది కాబట్టి నులివచ్చని జీవితానికి సంబంధించిన విషయాల్ని మనము అనేకమైన ధనిస్తున్నాం ప్రతిదానికి వీళ్ళ గుణగణాలు ఏ రీతిగా ఉన్నాయో బైబుల్లో ఇవన్నీ చెప్పబడ్డాయి మనకి అవద్దు ఒకప్పుడు మనకు ఉండే ఆ గుణగణాలు ఉండే ఇప్పుడు మనకు అవసరం లేదు ఎందుకంటే ఈ లోకప్పు మర్యాద త్వరలో గతించిపోబోతుంది వ్యవస్థ మొత్తం తారుమారైతుంది కాబట్టి సరే దేవుడు మూడపూట్ల మనకు ఆహారం అనుగ్రహిస్తున్నాడు తృప్తిగా కృతజ్ఞత భావంతో ఆహారం పొందుకుందాం కావలి వాణి పనిలో ఉందాం ప్రతి క్షణము కనిపెట్టుకో ఈ లోకప్పు స్థితి ఏ రీతిగా జరగబోతుంది క్రైస్తవులు ఏ రీతిగా శ్రమల పాలుగా అవుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఆ స్త్రీ యొక్క చూస్తాము పన్నెండవంలో ఆ సర్పము ఆ ఘట సర్పము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనిచ్చు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చు ఉన్న వారైన ఆమె సంతానములో శేసిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెళ్ళి సముద్రతీరంలో నిలిచినది కాబట్టి ఇప్పుడు సైతాన్ని ఏం చేసింది తెలుసా మనల్ని ఏం ముట్టలేడు కాబట్టి మనం చెప్ప మనం చెప్పిన వాక్యం విని స్పందించిన వాళ్ళు ఎంట పడుతుంది వాళ్ళని హింసించబోతుంది అర్థమవుతుందా నువ్వు చెప్పిన వాక్యం విని ఎవడైతే స్పందిస్తాడో వాళ్ళని కూడా హింసిస్తారు ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్పినా మీరు స్పందిస్తారు మిమ్మల్ని హింసిస్తారు మీరు పోయి ఇంకొక వాక్యం చెప్తారు వాడు వింటాడు వాని హింసిస్తారు సైతాన్ని డైరెక్ట్గా వచ్చి హింసించాడు వాని అనుచరులను మెంబడిస్తాడు వాని అనుచరులలో ఉండి వాడు హింసిస్తూ ఉంటాడు కాబట్టి నీకు ఎవడు హింసిస్తున్నాడు అనిల్ హింసిస్తున్నారా నిన్ను అనిల్ హింసిస్తారా ఎవడు ఎవడు హింసిస్తున్నాడు నేను ఎవడు నేను బాధ పెడుతున్నాడు లోపల ఉన్నవాడే బాధ పెడుతున్నాడు కాబట్టి వాళ్ళలో ఉన్నది ఎవరి ఆత్మ ఈ విషయం మనకి దానిల గ్రంథంలో కూడా దేవుడు మనకు చూపిస్తున్నావు ఒకసారి చూడండి ఆ వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం దాని గ్రంథం ఇవన్నీ ఆల్రెడీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి మన కాలంలో నెరవేరుతున్నాయి దురదృష్టం ఏంటంటే బాగా చదువుకున్న నువ్వు దీన్ని గ్రహించలేని స్థితులు నీ చదువు దేనికి పనికి రాకుండా అయిపోయింది నువ్వు ఎంత చదువుకొని ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఈ బైబుల్ రాయబడ్డ ప్రవచనాలు నీ కాలంలో నెరవేరుతున్నాయి కానీ నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఎందుకో తెలుసా నువ్వు నులివేచ్చే జీవితంలో ఉన్నావు ఈ లోకంతో సమాధాన కాబట్టి నువ్వు వీటిని గ్రహించలేని స్థితిలో చూడండి దానిల గ్రంథం ఏడవ అధ్యాయం దేవుడు ఎందుకు అనిలని తన బిడ్డలకి వ్యతిరేకంగా లేపుతున్నాడు తన బిడ్డలో అవిజత చూపిస్తున్నాడు కాబట్టి ఇరవై వచనం ఏడవ అధ్యాయము ఇరవై వచనం ఇవన్నీ మన కాలంలో నెరవేరుతున్నాయి వాక్యాలు ఆ రాజు మహోనతునికి విరోధముగా మాట్లాడచ్చు మహోనతుని భక్తులను నలుగగొట్టును దేవుని బిడలేని నలగొట్టబోతున్నాడు వీడు దేవుని భక్తులను ఎందుకు నలగొట్టాలా నీకు బుద్ధి ఉండాలా అరే వీళ్ళు దేవుని భక్తులు కదా మళ్ళీ దేవుని భక్తులకి విరుద్ధంగా వాడు వాళ్ళని నలగ అంటే వాళ్ళని హింసిస్తున్నా వాళ్ళని చంపుతున్నాడు బాధ పెడుతున్నాడు మళ్ళీ దేవుడు ఎందుకు గమనం ఆ బుద్ధి రావాలా దేవుని భక్తులు అంటుంది వాక్యము త్వరలో ఇది నెరవేరబోతుంది దేవుని భక్తులని వాడు దుష్టుని పక్షంగా ఉన్న వాళ్ళు దుష్ట సంతానము దేవుని భక్తులని అలగొట్టబోతుంది మరి దేవుడు ఎందుకు గమ్మున చూస్తూ ఉన్నాడు తమాషా చూస్తున్నాడు దేవుడు ఎవడని అర్థం చేసుకుంటాడా దేవుడు ఎందుకు గమ్మున చూస్తున్నాడు దేవుడు తన బిడ్డని ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మా బాబు అక్కడ పక్కింటి కొట్లాడుతున్నాడు వాడు విని కొడుతున్నాడు నేను గమ్మున చూస్తూ ఉంటానా చెప్పండి నాకుంటుందా లేదా అరే నా కొడుకుని కొడుతున్నారా అనేసి నేను పరిగెత్తానా లేదా ఏం రావా అని కొడుతున్నావు అంటే వాళ్ళ కథ చెప్తాడు నేను ఒకటి దెబ్బేస్తానే లేదా మళ్ళా వాళ్ళ నేను వస్తాడు నేను వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటాం అతనే ఇరుగు పొరుగులు కొట్లాడుకుంటారు చిన్నపిల్లల నుంచి కొట్టలసలు అయితే ఉపమనే ఉదాహరణగా మీకు చెప్తున్నాను ఒక కొడుకు మీ సొంత కొడుకు తనలు తింటుంటే నువ్వు గమన చూస్తా ఉంటావా దేవుడు కూడా అంతే తన బిడ్డలు తన భక్తులను ఉంది ఇక్కడ మళ్ళా తన భక్తులు నలుగు గొట్టబడుతున్నప్పుడు మళ్ళీ దేవుడు గమనం తర్వాత మీకు వచ్చినాక నీకు మంచిగా నా మాట చెప్తే విల్లే కదా నువ్వు అని నేను నా మాట చెప్పినా లేదా వద్దురా బయటికి పోకురా పోగిరలు ఉన్నారా అన్నా కూడా నా మాట వినకుండా నువ్వు బయట పోయినావు కదా అందుకే మంచిగా తనులు తిన్నావు అంటానా లేదా దేవునికి విధానం అదే నువ్వు నా మాట గైకోనలేదు నా ఆజ్ఞని నువ్వు పాటించలేదు అందుకే నేను నిన్ను నెముకద్ అప్పగించిన అందుకే నిన్ను హీరో రాజ్కి అప్పగించిన అందుకే నేను ఫిలిస్లకు అప్పగించిన అందుకే నిన్ను నేను అమోయులకు అప్పగించిన అందుకే నిన్ను మొయాబీలకు అప్పగించిన అందుకే నిన్ను ఎబుసిలకు అప్పగించిన అందుకే నిన్ను ఐగుప్తులకు అప్పగించిన దేవుని బిడ్డలని సైతన్ ప్రజలకు అప్పగిస్తున్నాడు దేవుడు ఇది ఆశ్చర్యకరమైన విషయం బైబుల్లో నేను ఫస్ట్ టైం ఇది అర్థం చేసినప్పుడు నాకు ఆశ్చర్యమే కలేదు ఆయన బిడ్డల్ని ఎందుకైనా అప్పగిస్తాడు శత్రువుకి ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డ చెప్పుకొని ఆయన మాటలు గై కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది చూడండి అతడు పండుగ కాలములను న్యాయాధిపతులను విచరణ చేయ వీడు ఏం చేయబోతున్నాడు స్పెషల్ న్యాయధిపతులని కోర్ట్స్ ని స్టార్ట్ చేసి క్రైస్తవులందనాడు జమ చేస్తాడు వీడు ఇట్లా చేసిండు వీడు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడండు ఆ బిల్డింగ్ లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడండి వీడు వీడిని పట్టి తనండి రాజులకి మినిస్టర్లకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ లోకప్ లోని ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడండు వీడు పలాని పాస్టర్ కి వ్యతిరేకంగా మాట్లాడండు పలాని చర్చ్ వ్యతిరేకంగా మాట్లాడిండు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే అన్ని మన మీద నేరాలు ముప్తారు సబల యొద్కు గుంజుకొని పోతాం ఇవన్నీ దేవుడు చెప్పింది మిమ్మల్ని అందరినీ సబల యోధకు గుంజుకొని పోతాడు కానీ మనం దొర్కం ఎందుకో తెలుసా మనము ఎక్కడ ఉంటాం సంఘము బయట ఉంది లోపల లేదు ఏసు ప్రభు బయట ఉండు లోపల లేడు లవదికే సంఘకాలం బయట ఉన్నాడు ఆయన ఆయన ఎక్కడ ఉంటాడు నువ్వు అక్కడ ఉండాలి నేను అక్కడ ఉండలేను ఆయన లేని స్థలంలో నేను ఉండలేను కానీ నువ్వు గ్రహించగలవా అక్కడ ఆయన ఏసుప్రవ్ లేడు అని నీకు ఆ జ్ఞానమే లేదే ఏసు ప్రభు ఎక్కడ ఉండో అన్న విషయం గ్రహించలేని స్థితిలో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా ఏదో గుంపులో ఉంటావు కానీ తెలుసుకుంటేనే కదా ఒక గుంపులు ఉండేది వాటి నుంచి బయటకు వస్తావు అవి చెత్త గుంపులు తెలుసుకున్నప్పుడు వాటి నుంచి నువ్వు బయటకొస్తావు తొక్కకు విత్తనంతో ఏం సమానం ఏం సంబంధం అనే వాక్యం మనం చూసినాం ఓడన అట్టి తింటే పండు తింటాడు తొక్క పడేస్తాడు తొక్కకు పండుకి సంబంధం ఉండదు అది సెపరేట్ చేయాల్సిందే గోధుమలు వాటి మీద ఉన్న తొక్క వేరు తొక్కతో విత్తనానికి ఏ సంబంధం లేదు నువ్వు విత్తనం లాగున్నావా తొక్క లాగున్నావా అది కూడా గ్రహించలేకపోతే నువ్వు క్రైస్తవునివి కాదనట్టే అంటే నీకు పరిశుధాత్మ అభిషేకం లేదన్నట్టే ఈ వాక్యాలు నీకు అర్థం కాతున్నాయి కానీ మళ్ళీ నలభై సంవత్సరాల నువ్వు సేవ చేస్తున్నావు అది బాధకరమైన విషయం వాడు నల్లగొట్టబోతున్నాడు దేవుని భక్తులని వాడేం చేస్తుందంట పండగలు పండగ కాలములను న్యాధిపతులను నివారణ చేయు బోనుకొను దాని సరే ఒక టైం ఉంది ఆ కాలం ఒక కాలము కాలములు అర్ధ కాలములు ఇది ఎవరికి అర్థం కాదు ఇట్లా చెప్తే ఒక కాలము కాలములు అర్ధకాలములు ఒక కాలము కాలములు అర్ధ అంటే ఎంత కాలం అది ఆ రోజుల్లో క్యాలెండర్ లేదు కాబట్టి ఎవరు తెలియదు నువ్వు ఈ వాక్యాన్ని ఈ క్యాలెండర్తో పోలిస్తే నీ ప్రవసనాన్ని తారుమారైతాయి ఈ రోజుల్లో ప్రవచనాలు పెట్టి ఏ తేదీ వస్తుందని చెప్తున్నా లేదా పాస్టర్స్ ప్రపంచమంతటా ఎందుకు తెలుసా వాడు ఈ క్యాలెండర్ పెట్టుకొని చెప్తున్నాడు ఈ క్యాలెండర్ బైబుల్లో ఉన్న క్యాలెండర్ వేరే అది వేరే కానీ బైబుల్లో క్యాలెండర్ నీకు తెలియదు కాబట్టి నువ్వు దాన్ని గ్రహించలేవు బైబుల్లో ఉన్నది ఏం తెలుసు దానికి సంబంధించింది కాదు దినంలకు సంబంధించింది కాదు కాలంలకు సంబంధించింది కాదు నెలలకు సంబంధించింది కాదు అందుకే పౌరుల భక్తున్నాడు మీరు దినంలను ఉత్సవ కాలంలో సమసమ్ ఆచరించకూడన్నాడు మాసమ్మను ఆచరించకుండా అన్నాడు అవన్నీ దుష్టి నుంచి కాలములు సమయములు దేవుడు తన ఆధీనంలో పెట్టున్నాడు అంటాడు దాని గంధంలో కాబట్టి నీకు అవి అర్థం కావాలా ఏ కాలంలో ఈ యుగము ముగించబోతుంది ఈ ప్రపంచపు ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు నాశనం కాబోతుంది అది ఆయనకు తెలుసు అది నీకు చెప్తాడు నువ్వు ఎట్లా బ్రతకాల రోజు ఈ ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అయ్యే టైంలో నువ్వు ఎట్లా బ్రతకాలనా నీకు మార్గం చూపిస్తాడు దేవుడు ఎప్పుడు చూపిస్తాడు నువ్వు వాటిని గ్రహించినప్పుడే కాబట్టి మనము దేని విషయంలో చింతించము దేని విషయంలో భయపడము ఎందుకంటే మనము వెచ్చగలేము నిలివెచ్చగలేము చల్లగా అసలేము ఆ మూడు గుంపులతో మనకి పొత్తే లేదు మనము స్పెషల్గా ఆయన కొరకు ఎన్నుకోబడ్డ వాళ్ళము ఆ గుంపులలో మనం ఉండలేము ఉండలేము ఒక్క క్షణం నిలబడలేము ఆ గుంపులలో నేను ఎన్ని సమస్యలు అక్కడ ఉన్నా ఎవరితో కలిసి ఉండలేకపోయాను ఉండలేను ఎందుకంటే నాకు ఇది ఎప్పుడో బయలుపరచబడ్డ వాక్యాలు సరే కొంతమంది నన్ను మార్చుకుందామా తపనలో ప్రయత్నాలు చేసినాము సరే కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అయినాయి కొన్ని ప్రయత్నాలు విఫలమైనవి కానీ ఏ ప్రభు ఫెయిల్ కాలేదు స్వార్థంతో మనం ఏం చేస్తలేం మన ప్రభు మహిమ పొందాలా మన ప్రభు రాజ్య విస్తరణ కోరికే మనం ప్రయాస పడుతున్నాం కాబట్టి కొంతమందినన్నా భక్తులని నలుగొట్టకోబడకుండా కాపాడుకోవాలన్న ఆసక్తితోనే ఈ ప్రయాస పడుతున్నాం కాబట్టి ఆ ఖచ్చితంగా దేవుడు ఆశ్రయిస్తాడు మన శరీరాలు కృషించిపోతున్నాయి రోగాలతో బాధలతో కష్టాలతో పర్ఫెక్ట్ హెల్త్ ఉంటుందా ఇట్లా అరుసుకుంటే వాక్యాలు చెప్తుంటే పర్ఫెక్ట్ హెల్త్ ఉంటుందా ఉండదు నువ్వు ఏం ఆహారం తింటలేవు సరిగా ఏం పట్టించుకుంటుంది నీ శరీరాన్ని దివరాత్రలో అనేసి తిరుగుతున్నావు కావాల మళ్ళీ ఎట్లుంటుంది నీ హెల్త్ మళ్ళీ మంచి ఫుడ్ తీసుకోవాలంటే అవన్నీ ఆలోచనలు రావాలా లేదా సరే నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉన్నది కాబట్టి ఎలియా కొంచెం తిని ఇప్పుడు ఒక రొట్టె ముక్క తిను కొంత మాంసం ముక్క తినని చెప్పిండు కాబట్టి విధానం ఏంటంటే శరీర నియమము దానికి కావాల్సిన ఆహారం నువ్వు తీసుకోవాలా జాగ్రత్తగా ఏ మినరల్స్ ఏ వైటమిన్స్ ఎంత నీ శరీరానికి అవసరమా అవన్నీ నీకు జ్ఞానం అవసరం అవి తినాలా సేవలో ముందుకు పోవాలా దేవుడు ఈ శ్రమల కాలంలో ఆ భక్తుల గురించి నేను సేవకు ఏర్పరచుకున్నాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తూ నీకు ఎవరితో సంబంధం లేదు నీకు ఏ సంఘంతో సంబంధం లేదు ఏ సంస్థతో సంబంధం లేదు ఎందుకంటే దేవుడు సంఘాన్ని ఎక్కడా ఆశ్రయించలే బైబుల్లో చూపిస్తా నేను ఎక్కడ ఆశ్రయించలే ఏ సంఘాన్ని ఆశ్రయించలే ఒక్క సంఘం ఇలా వాడలేకపోయింది బైబిల్లో రోమా సంఘం రోముల రాష్ట్రపత్రిక దాని తర్వాత కొరెంతి సంఘం ఏ వీళ్ళే వీరొచ్చు ఎఫ్ఎస్సి దశలోని ఇక ఫిలిపీలో రాసిన పత్రికలు చూస్తాం సంఘం ఏ సంఘం లేది రోజు ఎందుకంటే సంఘాలను ఆయన ఆశ్రయించాడు ఆయన మనుషులను ఆశ్రయిస్తాడు ఆశ్రయిస్తాడు మనుషులే సంఘంలాగా తయారు కావాలా ఇది ఆత్మీయమైన సంఘం కాబట్టి దేవుడి యొక్క వాక్యం దీవించాలా ప్రార్థిస్తాం పరిశుద్ధి మీకు వందాలైనా మీరు ఈ విషయాలన్నింటినీ మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రవ్వ ఇవి ఎవరికి బయలుపరచలేదు ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నారు కానీ మీరు మాకు ఇవన్నీ చూపిస్తున్నారు తండ్రి దాన్ని మీకు వందాలి ప్రవ్వా మాలో ఏ గొప్పతనం లేదు మేము దేని గురించి అధిష్ఠిస్తలేము ప్రవ్వా మాకెందుకు ఇవి మీరు చూపిస్తున్నారు మీ ఆశ కలిగి ఎవరికన్నా ఇవన్నీ చెప్పాలా రాబో దిన ఏం జరగబోతున్నాయో చెప్పాలా అన్న తపన మీకుంది ప్రవ్వా మీ బిడ్డలకు తప్ప మీరు ఎవరికి చెప్పలేరునైనా మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించేది మీకు ఎంత వందాలు మేము ఒకప్పుడు ప్రజగా ఉన్నప్పుడు మా కొరకు మీరు లోకంలోకి వచ్చినాయినా మీ యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి మీ రాజరీకాన్ని విడిచిపెట్టి మీ గొప్పతనాన్ని విడిచిపెట్టి సామాన్య మనుషులాగి లోకంలో పుట్టినారనా ప్రవ్వా మా పాపముల నిమిత్తం శాపములు రోగముల నిమిత్తం వ్యసనం నిమిత్తం ఆ యొక్క కల్వరి శిలలో ప్రవ్వా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మీరు ఆ శిల మీద వేలాడినారునైనా మీ శరంలోని ప్రతి రక్తపు బొట్టు మా కార్చబడింది అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వ ఆ రీతిగా చేసి ప్రవ్వా మీ ప్రాణం పోనంతగా మా మీరు అక్కడ ప్రయాసపడ్డారు అయినా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి మేము ప్రతి క్షణము అది జ్ఞాపకం చేసుకోవాలి ప్రవ్వా మా కళలో కూడా ప్రవ్వ ఆ కలువరిలోని సినిమాలో మీరు చూపిస్తున్న ప్రేమని మేము మర్చిపోవడానికి వెళ్లేదు నైనా మర్చిపోవడమే కాదు ప్రవ్వా అది మేము ధైర్యంగా ప్రకటించాలా మీరిచ్చిన ఆ యొక్క విశ్వాసాన్ని మేము అనేక ప్రకటించాలా ప్రవ్వ ఉత్త చర్చ లోపల కాదు నైనా అనేక ప్రాంతాలలో ధైర్యంగా దీన్ని మేము చెప్పాలా మా బాసస్కి చెప్పాలా మా కలీగ్స్ కి చెప్పాలా మా సబ్బార్డినేట్స్ కి చెప్పాలా మేము ప్రతి ఒక్కరికి ఈ సత్యాన్ని ప్రకటించాలా ప్రవ్వ సత్యం ప్రకటించడానికి మాకు ధైర్యం కావాలనైనా అందుకు మీ యొక్క పరిశుధాత్మ సాయం మాకు అవసరం ప్రవ్వ మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అందరు దయచేసి మీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడుగా తయారు చేయమని మీ రాకపోద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ